పరుషుతురగు దేవాదనాలైనా సర్వోన్నతుడా సమస్త సృష్టికి మూలకారకుడా ఆది సంభూతుడేవాదనాలైనా ప్రవ్వ ఆ యొక్క కల్వరిశిలో మా యొక్క పాపములను శాపములను రోగంలను వ్యసనంలను ప్రవ ప్రతి బలహీనతను మీరు అక్కడ భరించి మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు దాన్ని బట్టి మీకెంతో వదనాలు స్తులు స్తోత్రాలనైనా సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే కలుగునుగాక హానియా గొప్పదేవా కొంతకాలం నుంచినైనా మేము మీకా గ్రంథంలోని వాక్యాలను ఇక ధ్యానిస్తున్నాం చిన్న ప్రవక్తలకు సంబంధించిన ప్రవాసో చూపిస్తూ ప్రవ్వా అందులోని సత్యాలని గ్రహించలాగా మీరే మాకు ఆత్మీయ నడిపింపును దయచేసినారు దాన్ని మీకు వందలు ప్రవ్వా ఇక లోకం తండ్రి మళ్ళీ లోకాతీతంగా జీవిస్తుంది క్రైస్తవ జీవితము ఆ యొక్క బలహీనతలతో కట్టుబడి జీవిస్తుంది ప్రవ్వా కానీ ప్రవ్వా మమ్మల్ని అటువంటి జీవితం నుంచి బయటకు తీసుకొచ్చి మీ సత్యాని సత్యాన్ని గ్రహించలాగిన మీ యొక్క నూతన అభిషేకం మాకు దయచేస్తున్నారు రోషం కలిగి పౌరుషంగా మీ జీవించే బిడల్గా మమ్మల్ని తయారు మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభావ సులుగా చిక్కులో పెట్టు ఆ పాపం నుంచి మేము తప్పించుకోవాలా దాన్ని మేము అసహించుకోవాలా ప్రభా అటువంటి బిడల్గా తయారు చేయని అయినా ప్రతి క్షణం సైతరచం తొక్కుటకు లేవనెత్తండి ఇదిగో సర్పంలోనూ తెలియని తొక్కుటకు నేను అధికారం ఇచ్చిన అన్నారు ప్రవ్వ ఆ వాక్యాన్ని మేము మా జీవితాలను మేము వాడుకుంటున్నాం ఆ జీవితాలను మా కుటుంబాలను మేము ప్రతి స్థలంలో వాటిని మేము వాడుకుంటున్నాం ప్రవ్వా రీతిగా మీ కొరకు జీవించలాగానే సేపడండి వాక్యంలోని ప్రతి సత్యాన్ని మేం గ్రహించి ప్రవ్వా దాన్ని మా జీవితాలను అవలంబించుకొని ప్రవ్వా అనేక ప్రాంతాలలో దాన్ని మేము ప్రకటించాలా అటువంటి సాక్షి బిడ్డలుగా నిలబెట్టి మీరు మహిం ఈ యొక్క సాయంత్రం సరైన మీరే మాకు సహాయకులు నడిపించామని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఈరోజు డేట్ పదమూడు జనవరి రెండు వేల పదిహేనవ సంవత్సరం సో రెండు అంటే ఆశ్చర్యకరంగా రెండు ప్లస్ ఒకటి ప్లస్ ఐదు అంతేనా రెండు వేల పదిహేను ఎన్నుని నంబర్స్ టూ వన్ ఫైవ్ టూ జీరో వన్ అంతే కదా సో టూ అంటే టూ ప్లస్ ఫైవ్ సెవెన్ సెవెన్ ప్లస్ అంటే నూతన ఏడు దినములు అంటే సమాప్తం కదా ఎనిమిదవది అంటే నూతన జన్మ అనుభవం ఇవన్నీ మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటున్నాం సరే మనం టూ థౌజండ్ ఫిఫ్టీన్ కెం ప్రాధాన్యత ఇస్తలేం ఈ లోకం ఇస్తుందేమో మనం ఏమన్నా నూతన జన్మ అనుభవంలోనికి పోవాలా నూతన జన్మ అనుభవాన్ని మనం సంపూర్తి చేసుకోవాలా లేక నూతన జన్మ అనుభవం అంటే దేవుడు ఆ యొక్క చూపించిన తన ప్రేమని మన జీవితంలో సంపూర్తి చేసుకోవాలా దాన్నే మనం మొదటి ప్రేమ అంటాం కదా కాబట్టి ఆయన ఏ రీతిగా మనల్ని ప్రేమించిండో ఆ రీతిగా మనం చివరి వరకు అదే ప్రేమలో ఉండాలి ఎందుకంటే ఆయన వచ్చే టైంకి ఆ ప్రేమలో మనుషులు ఉండరు విషయం మనం చూస్తున్నాం పోయిన వారం నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం హెబుల్ రాష్ట పత్రిక మూడవ అధ్యాయము పైన వర్షం నుంచి నిజమైన విశ్వాసము ఏ రీతిగా ఉంటుంది అన్న విషయాన్ని క్రైస్తవ జీవితంలో నిజమైన విశ్వాసం ఉంటుందా అన్న ఒక పరీక్ష కూడా ఒక ప్రశ్న కూడా మనం అక్కడ చూస్తా ఉన్నాం పోయిన వారం నుంచి ఇది ఎందుకు మీ గ్రంథానికి సంబంధించింది అన్నప్పుడు మీకా గ్రంథము ఆరవ అధ్యాయాన్ని నేను ఆరంభించిన కానీ చదవలేకపోయినా ఎక్కువగా ఎందుకంటే ఈ మూడవ అధ్యాయమే వెంటాడుతుంది నన్ను కొన్ని రెండు వారాల నుంచి కానీ ఆరవ అధ్యాయాన్ని కొంతగా ధ్యానించంగానే నాకు ఎందుకు ఈ మూడవ అధ్యాయం దేవుడు హెబ్రి పత్రికలోని ఆ మూడవ అధ్యాయాన్ని చూపిస్తుండీ బాగా అర్థమైంది సరే ఆయన నడిపింపు కోరుకు మనం సిద్దపడతా ఉండాలా ఆయన నడిపింపు కోరికే మనం ఎదురు చూస్తూ ఉండాలా ఆయన నడిపించినప్పుడు విధేత చూపించాలా అదే మన జీవితం లక్ష్యం కాబట్టి ఆరవ ధ్యమొస్తే ఐదవ ధ్యేము మనం చూసిన పుట్టుక మరణ భూస్థాపన సంబంధించిన విషయాలు దాని తర్వాత యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితం ఏరీతిగా ఉంటుందన్న విషయాన్ని మనుషులు ఏ రీతి విగ్రహాలను పూజిస్తారు అని ఆ ఐదవ అధ్యాయము చివరి వర్షంలో మనం చూసినాం రకరకాల విగ్రహం దేవతా స్తంభంలను వారి మధ్యలో పెట్టుకున్నప్పుడు దేవుడు వాటిని శాశ్వతంగా నాశనము చేస్తాడు అంటే వారి మధ్యలో ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వాటిని పెలగింతును వాటిని పడగొట్టుదును అని దేవుడు చాలా అత్యాగ్రహంతో మాట్లాడిన విషయాలు మనం అక్కడ చూసినాం దీనికి సంబంధించిన విషయాల్ డిసెంబర్ అంతా ధ్యానించిన కాబట్టి ఇవన్నీ అతికినట్లే ఉన్నాయి ఎందుకు మనకి మీకా గ్రంథం ఐదవ అధ్యాయం అంతా ఒక నెల పట్టింది ధ్యానించడానికంటే ఆ నెల ప్రపంచమంతాటా క్రైస్తవ జీవితము విగ్రహారధంలో పట్టబడి ఉంది అన్న విషయాన్ని జ్ఞాపం దేవుడు అదే రీతిగా ఆరవ అధ్యాయానికి కష్టపడికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మీకా ద్వారా దేవుడు బయలుపరుస్తుంది మనకి యహోవా సెలవిచ్చు మాట ఆలకించండి కాబట్టి ఆలకించడం అంటే మనం జాగ్రత్తగా శ్రద్దగా వినాల మాటలు ఆయన మాటలని మనము చాలా జాగ్రత్తగా శ్రద్దగా వినాల ఏమని చెప్తున్నాడు నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము మత క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు వీటిని గుడ్డిగా చదువుకుంటా కానీ ఎప్పుడైతే మనం మతంలో నుంచి బయటకు వచ్చినమో ప్రతి అక్షరంలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తా ఉదాహరణగా నీవు వచ్చి అన్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుతున్నాడు దాని తర్వాత పర్వతములను అంటే పర్వతములంటే దేనికి సంబంధించినవి అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా పర్వతము అంటే దేవునికి సాదృశ్యం పర్వతము సియోను పర్వతము అంటే దేవుని బిడ్డలకు సాదృశ్యం ఇంకో రీతిగా చెప్పాలంటే క్రైస్తవ సంఘానికి సాదృశ్యం కాబట్టి పర్వతము అంటే క్రైస్తవ సంఘము సియోను పర్వతం అంటే సంపూర్ణంగా సత్యంలో జీవిస్తూ అతన్ని ప్రేమిస్తున్న సంఘము కాబట్టి సియోను పర్వతం అంటున్నాం అదే రీతిగా పర్వతములు అంటే ంగములు అని కూడా అర్థం కాబట్ నువ్ వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము కాబట్టి దేవుడు ఏ విషయాన్ని మనకు జ్ఞాపకం చేసినా చూడండి నువ్వు వచ్చి పర్వతములకు సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము ఆయన వ్యాధ్యం ఆయన సంగములతో వ్యాధ్యం అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తుండడు కొండలకు నీ స్వరము వినబడి కాబట్టి పర్వతములన్నా కొండలన్నా క్రైస్తవ సంఘము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి పర్వతములు కొండలు అంటే రకరకాల సంఘాలు దేవుణ్ణి దేవుణ్ణి శృతిస్తున్నాయి అనుకుంటే కానీ ఉపవనరీ అర్థం చేసుకోవాలా దేవుణ్ణే శృతిస్తున్నాయి గాని ఎవడి త్రోవన వాడు పోయెను అన్న వాక్యం జ్ఞాపకం చేసుకుంటాం మనం కాబట్టి ఈ పర్వతములన్నీ ఎవడి త్రోవన వాళ్ళు పోతున్నారు కానీ ఎవరు కూడా ఆయన తర్వాత నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్న ప్రభువు మార్గంలోనికి లేవి కాబట్టి వాటితో వ్యాధ్యమాడబోతున్నాడు చూడండి తన జనుల మీద యోహో వాకు వ్యాజ్యము కలదు చెప్పండి వ్యాజ్యం అంటే ఏం చెప్పండి ఒకలాట ఇంగ్లీష్ అక్కడనే ఉందా వ్యాజ్యమని చాప్టర్ సిక్స్ వర్స్ టూ వాదించడం అన్న అవును వ్యాజ్యము మాట్లాడ కొ వ్యాజ్యం అంటారా కంపీట్ It has you from Ovation of the Earth of the Lord and in countries and against the people. Okay, Inka? In Pakistan, in in the O my people not have adorned to you and అర్థమైంది కంప్లైంట్ అంటే వ్యాజ్యం అంటే కంప్లైంట్ చేస్తున్నాడు అంటే నీ మీద నేరం మోపుతున్నాడు కంప్లైంట్ అంటే అదే కదా పోలీస్ కంప్లైంట్ ఇస్తాం వీడు తప్పు చేసిండని అంటాం కదా దేవుడు కంప్లైంట్ చేస్తున్నాటంట ఈ పర్వతం గురించి నీ మీద నేను ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నా వచ్చి నీ కంప్లైంట్ నిజమా కదా నువ్వు రుజువుపరచుకో అది వ్యాధ్యం అంటే కోర్టులో వ్యాధ్యం ఆడతారు తెలుసా ఇప్పుడు అర్థమవుతుంది కదా కోర్టులో అక్కడ ఒక బోన్ ఉంటది ఇక్కడ ఒక బోన్ ఉంటది రెండు పార్టీస్ ఇక్కడ మధ్యలో లాయర్లు ఉంటారు అక్కడ జడ్జి కూర్చుంటాడు సో వాళ్ళు వ్యాజ్యం ఆడుతూ ఉంటారు ఈ ఇద్దరు లాయర్స్ వాళ్ళకి పక్షంగా వ్యాజ్యం ఆడుతూ ఉంటారు కదా ఇప్పుడు అర్థమైతుంది వ్యాజ్యం అంటే ఏందో కాబట్టి ఇప్పుడు దేవుడు వ్యాజ్యం ఆడాలనుకుంటున్నాడు ఏమన్నా ఆడాలనుకుంటున్నాడు నేను ఒక బోన్ లో కూర్చుంటా దేవుడు అంటున్నాడు నేను ఒక బోన్ లో నువ్వు ఒక బోన్ లో వ్యాజ్యం అర్థం దా వ్యాజ్యం చూడండి నా జనుల మీద యహోవాకు వ్యాజ్యము కలదు ఆయన ఇస్రాయల్ మీద వ్యాజ్యం ఆడుచున్నాడు సరే పాత నిబంధన కాలంలో జరిగింది ఇది ఇస్సైల్ ఫైల్ అంటే పాత నిబంధన కాలంలో ఉన్న ఇస్రాయలు కానీ క్రొత్త నిబంధనకు వస్తే క్రైస్తవులు ఇస్రాయల్ అనేసి ఎన్నిసార్లు దేవుడు మనకు చూపించింది ఇక్కడ బైబిల్ వాక్యం ప్రకారంగా నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోడు ఆలకించుడి సరే చూడండి నిశ్చలము అంటే ఎవరైనా చెప్పం నిశ్చలం చాప్టర్ త్రీలో ఉంది నిశ్చలము భూమికి నిశ్చలమైన నిశ్చములై నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా సరే పర్వతం అంటే సంఘము భూమి అంటే క్రైస్తవ జనము క్రైస్తవ జనానికి పునాదిగా ఉంది సంగము అని చెప్తున్నాడు ఇక్కడ అది మనం చూసినా ఎన్నిసార్లు అసలు పునాది మన ప్రభువే అని ఎఫ్ఎస్ఎస్ రాష్ట్ర పత్రికలు ఎన్నిసార్లు ధ్యానించిన మన ప్రభువే పునాది ఆయన వాక్యమే అది పునాదికి సాదృశ్యం ఎందుకంటే మన ప్రభువే వాక్యం కాబట్టి కానీ ఇక్కడ సంఘంలే పునాదిలా ఉన్నాయి మనుషులకి అన్న విషయం కాబట్టి చివరి కాలంలో మనుషులు ప్రభుకి బదులు సంఘాన్నే పునాది వేసుకున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు అవి ఏ డిక్షనరీలలో ఏ కామెంటరీలలో మనకు కనిపించవు దేవుడు ఎందుకు వ్యాధ్యం ఆడుతున్నంటే మీరు నన్ను పునాదిగా వేసుకోవాల్సింది పోయి సంఘాన్ని పునాదిగా వేసుకుంటారా పర్వతాలను పునాదిగా వేసుకుంటారా సరే పునాది అంటే రాళ్లకు సంబంధించిందే కరెక్టే ప్రతి రాయి మన ప్రభుకి సాదృశ్యం ఎందుకంటే ఆయన ఆయన అరణ్యంలో బండ బండ నుంచి జీవజలన్ని అనుగ్రహించని మనుషులు వాళ్ళ దాహాన్ని తీర్చుకున్నారన్న విషయం మనం చూస్తున్నాం కాబట్టి ఆ బండే క్రీస్తు అనేసి మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ కానీ ఆ బండకు బదులుగా రకరకాల పర్వతం వాళ్ళు పునాదులుగా వేసుకున్నారు నన్ను మీరు పునాదిగా స్వీకరించి వేరే పునాదులను ఎందుకు వేసుకున్నారు మీరు యుగ సమాప్త జరిగేది అదే ప్రభుకి బదులు వేరే పునాదులను వేసుకుంటున్నారు క్రైస్తవ సంఘం కాని మనం ఉన్నది ఫౌండేషన్ అదేంది మన ప్రభువే ఆయన వాక్యమే ప్రవక్తల ద్వారా మరియు అపోసుల ద్వారా వేయబడిన పునాది మీద మన జీవితాలు కట్టుకున్నామంటారు రాష్ట్ర పత్రికలో కాబట్టి ఆ పునాది ఏంది ఆ పునాది ఏసు బ్రోకే సాదృశ్యం కాబట్టి ఆయన మీద మన జీవితాలు కట్టుకున్న మన దానికి సాదృశ్యం కానీ యుగ సమాప్తిలో ఇస్రాయల్ ప్రజలు సరే ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలా యుగ సమాప్తి అంటే ఈ కాలంలో ఉండే ఇస్రాయల్ ఈ కాలంలో ఉండే ఇస్రాయల్ ప్రజలు క్రైస్తవులే మొదటి కూడా పాత నిబంధన కాలమే గాని క్రొత్త నిబంధన కాలమే గానీ ఇస్రాయల్ అంటే ఒకటే రెండు గుంపులు కాని కావు ఎప్పటికవి ఎందుకంటే ఆ రోజులో కూడా వాళ్ళు తిరగలే ఈశాయ్ని మీరు పిలుచుకున్నా గానీ ఈ రోజు కూడా చివరి కాలంలో అటనే ఉంది ఈశాన్యని పిలవడ్డారు మీరు దేవుని ఈశాన్య మీకు పేరు పెట్టినా గానీ మీరు ఆయనకు బదులుగా వేరే పునాదులు వేసుకున్నారు అందుకే మీరు నిశ్చలం లేదు అంటే బ్యాలెన్స్ లేదు మీలో మీలో స్థిరత్వం లేదని అర్థం కాబట్టి మీరు వేరే పునాదులను వేసుకుంటే మీకు స్థిరం స్థిరం లేదు అర్థకి భూమికి స్థిరం స్థిరత్వం లేదు ఎందుకు లేదు అంటే మీరు వేసుకున్న పునాదులు కాదు వేరే పునాదులు అని చెప్తున్నాడు ఇక్కడ వాక్యం కాబట్టి నేను మీతో వ్యాధ్యం అడలా మీరు నా పేరు వాడుకుంటున్నారు ప్రతిదానికి నా పేరు వాడి లాభం పొందుతున్నారు కానీ నా పునాది మీద లేరు లేరు నేను లేనలేరు నా వాక్యాన్ని మీద మీరు జీవించలేరు కాబట్టి నేను మీతో వ్యాధ్యం ఆడాలా ఇదే విషయాలు మనం కొన్నిసార్లు జానిస్తుంది ఇంత కొంతకాలం నుంచి జనిస్తాం ఇక్కడ ఎందుకు ఆయన మాటలు గైకుంటలేరు ఉదాహరణకు చూడండి యూహాను వార్త పదహారవ అధ్యాయంలో ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం నువ్వు నిజంగా ప్రభుని ప్రేమిస్తున్నావా లేదా అనేది అక్కడ చూపించబడింది క్రైస్తవ జీవితంలోని బలహీత ఇదే అందరు ప్రభు అని నేను ఎంతగానో ప్రేమిస్తానైనా నువ్వు అంటే నాకు ఎంతో ఇష్టం ప్రభు నిండు మనసుతో సేవిస్తాను ప్రభు అని బహాటంగా ప్రార్థన చేస్తుంటారు గానీ ఎందుకు వాళ్ళ వాళ్ళ ప్రేమ అటువంటిది నిజమైంది కాదు కాబట్టి యుగ సమాప్తిలో మన విశ్వాసం నిజమైందా కాదు అనేది హెబుల్ రాష్ట్ర అధ్యాయమే టెస్ట్ ప్రతిరోజు నువ్వు టెస్ట్ చేసుకోవాలి నీ జీవితాన్ని క్రైస్తవ జీవితంలో ఏంటంటే నిన్న నేను ఒక దయ్యం సాక్ష్యం వింటున్నా దయ్యం మాట్లాడుతుంది వాళ్ళలో ఉండి వాళ్ళలో ఉండి దయ్యేమంటుందంటే నువ్వు ఎందుకు వచ్చినావంటే నేను సంఘాలని మోసగించడానికి వచ్చిన అంటుంది ఆ దయ్యం వాళ్ళలో ఉండి మాట్లాడుతూ సరే నేను సాధారణంగా ఇట్లాంటి చెప్పాను ఎందుకంటే మనం వాక్యం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఇటువంటి సాక్ష్యాలు నేను చెప్పాను కానీ ఎందుకో చెప్పాలనిపించింది ఆ దయ్యం వాళ్ళలో ఉండి మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది నేను ఇక్కడికి వచ్చిందే సంఘాలని మోసగించడానికి అయితే ఎట్లా మోసగిస్తావు ప్రతి సంఘంలో నేను నా ప్రజలని పంపిస్తున్నా దూచిస్తున్నా ఎంతో భక్తి శ్రద్దలతో వాళ్ళ దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ వాళ్ళకి సహాయకులుగా ఉండి వాళ్ళలో దూరి వాళ్ళలోనే నేను మోసాన్ని పెడుతున్నా కాబట్టి యుగ సమాప్తిలో దయ్యం ఎట్లా మాట్లాడుతుండీ అంటే దేవుడు వాళ్ళు చూపించండి దయ్యం చూపించడదు ఏం దయ్యం వాడు ఏం చూపించాడు మనకి కానీ వాడు దయ్యం మన ప్రభు చూపించాలా వాళ్ళ దుష్టాత్మ ఉందని మన ప్రభు చూపించాలా కాబట్టి దయం చెప్తున్నా గానీ మనుషులు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే దేవుడు చెప్తే గ్రహించినప్పుడు దయం చెప్తే గ్రహిస్తారా ఎప్పుడు గ్రహించారు క్రైస్తవ జీవితంలో ఉన్న బలైనది ఆ దయ్యం ఏమంటుందంటే నేను ఈ రీతిగా అందరిలో దూరి అక్కడ నేను సేవకుల్లాగా తయారైపోయి ప్రతి సంఘాలలో దూరి వాళ్ళతో పాటు నేను సమయాన్ని గడిపి వాళ్ళకి సహాయకూడక వాళ్ళకి డబ్బులు డొనేట్ చేస్తూ ఈ రీతిగా మాట్లాడుతున్న దయ్యం వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయో ఆ అవసరతాలను తీరుస్తూ వాళ్ళలో నమ్మిక ఏర్పరచుకొని వాళ్ళలో ఒక మనిషిలాగా ఆమోద పొందుతున్నాను పొంది మోసగిస్తున్నాను ఏ రీతిగా మోసగిస్తున్నావు అంటే వాళ్ళ వాక్యాన్ని వాళ్ళ జీవితాలలో అవలంబించుకోకుండా నేను అడ్డగిస్తున్నా వాళ్ళు ఎంతగా వాక్యం చెప్పినా ఎంత బాగా వాక్యం చెప్పినా ఆ వాక్యాన్ని వాళ్ళ జీవితాలలో పాటించలేకుండా నేను అడ్డగిస్తున్నా ఎందుకు అడ్డగిస్తున్నావు వాళ్ళు పాటిస్తే నా రాజ్యం కూలిపోతుంది కదా దయ మాట్లాడుతుంది అది సరే అవి చెప్తే అన్నీ మ్యాజిక్ లా ఉంటది కానీ మనం అంతా లోతుగా బోనవసం లేదు అవన్నీ విషయాలు మనకు తెలిసిన విషయం ఏంటంటే వ్యూహన్సు వార్త పద్నాలుగవ అధ్యాయంలో మన ప్రభు చెప్పింది దయమేమి ఇప్పుడు చెప్తుంది కానీ పద్నాలుగో అధ్యాయంలో పదిహేనవ వచనంలో మన ప్రభు ఏం చెప్తుండీ మనం ఎప్పుడైనా మన ప్రభు వాక్యానికి ప్రాధాన్యతం ఎందుకంటే ఆయన మనం నిండు మనసుతో సేవించాలా ప్రేమించాలా వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మనం చెయ్యాలా మనం అందరం అనేది ఒక పరీక్ష పదిహేనవ వచనంలో మీరు నన్ను ప్రేమించిన ఇడల నా ఆగ్ఞలను గైకొందురు క్రైస్తవ జీవితంలో ఇదే నువ్వు నిజంగా ప్రభుని ప్రేమిస్తే నువ్వు ఆయన వాక్యం అంటే గైకొనడం అంటే ఉత్తగా వినిపోవడం కదా సండే ఒక హాఫ్ అవర్ వాక్యం చెప్తాడు పాస్టర్ అట్లా ఎన్ని సండెలు గడిచిపోయాయి నీ లైఫ్ లో ఈ రోజుకు కూడా నీకు ఏ వాక్యం జ్ఞాపకం లేదు అది యాకోబు మనకు జ్ఞాపకం చేసింది యాకోబు పత్రికలో ఎన్నిసార్లు మనం ధ్యానించాం నువ్వు ఎన్ని సంవత్సరాల వాక్యాలు వింటనో కానీ ఈ రోజు కూడా నీకు ఏ వాక్యం కూడా జ్ఞాపకం లేదు ఆ పాస్టర్ ఏం చెప్పినా కూడా జ్ఞాపకం లేదు ఎందుకంటే మతి మరపు జీవిలో మనం మనం అన్ని మర్చిపోతా ఉంటాం నువ్వు ఇన్ని సంవత్సరాలు దేవుల్లో ఉండి కూడా ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉండి పాస్టర్ చెప్తున్న ప్రతి ఆదివారపు వాక్యాలను విని మర్చిపోయినావు నువ్వు ఎంతగా వాక్యాన్ని విడిచిపెట్టినావో చేసుకో సరే ఇన్నోసెంట్ కావచ్చు నువ్వు నీలో నువ్వు కావాలని దాన్ని విడిచిపెట్టలేదు కానీ నువ్వు అనేకమైన ఐహిక విచారణ కొట్టుకోకపోతూ నీ యొక్క అనుదిన జీవన విధానంలో వాటిని అవలంబించుకోకపోవడము యథావిధిగా జీవించడము ఇతరుల మనుషుల వల్ల జీవించడము ఆ రీతిగా వాక్యాన్ని పక్కన ఆదివారం ఒకరోజు ప్రభు ఎంత మందం ఈ వాక్యాన్ని బట్టి అంటున్నావు సాయంత్రానికి వస్తే ఆ వాక్యం ఏదో కూడా మర్చిపోతున్నావు ఎన్నిసార్లు నేను ఇది సారీ మీ ఇంట్లో కూడా నేను అడిగినా వారం విన్న వాక్యం జ్ఞాపకం ఉందా ఒక పాసరింట్లో పోయి అది అడిగినా పాసరింట్లంతా అంటే పాస్టర్ని అడిగిన పోయిన ఆధ్వర్యం నువ్వు ఏం వాక్యం చెప్పినావో నీకు జ్ఞాపకం ఉందా అంటే ఎందుకు జ్ఞాపకం లేదన్నా అని టగటాగ చెప్పిండి అటుపోయిన వారం చెప్పింది జ్ఞాపకం ఉందా అంటే కొంత ఎనకముందైండి పాస్టర్స్ ఎన్కముందైతారు పాస్టర్లకే లేదు పోయిన వారం ఏం వాక్యం చెప్పిండో వాడిని జీవితాలను వాడు అంటే నేను చెప్పేది నీ కొరకు నా కొరకు కాదన్నట్టుంది వాళ్ళ జీవితాలు క్రైస్తవ జీవితం ఆ సేవకులు కూడా మనం అనేక చూసినాం ఇక్కడ మనం అనేక మందిని దేవుని తలం నడిపిస్తుంటాం ఎందుకంటే వాడు వాక్యం వినాలనేసి కానీ నువ్వు అసలు వినాల్సింది ఎంతో మందిని దేవుని శలికి తీసుకొని పోతా ఉంటాం మనం ఈ రోజున యుగ సమాప్తిలో కానీ మనం స్నేహితులు వినాలా మన బంధువులు వినాలా మంచిగానే అనిపిస్తుంది చెప్పడానికి చూడడానికి దేవుడు నా హృదయాన్ని పరిశీలిస్తుంది నేను ఎంతో దేవుని శలిలో అనిపిస్తున్నాను కానీ నువ్వు వింటున్నావు ఆ టైంలో అటాళి నువ్వు వినలేని స్థితిలో ఉన్నావు ఎందుకంటే అరితిగా వాడు నిన్ను వినని చేస్తున్నాడు నీ జీవితంలో దాన్ని అవలంబించుకుని కొన్ని చేస్తున్నాడు అరితిగా చేయడం వల్ల నీ జీవితంలో మేలులు రావు ఎందుకంటే వాక్యాన్ని అవలంబించకపోతే నీలో అద్భుతాలు జరగవు నీ ప్రార్థనకి విజయం రానే నువ్వు క్రైస్తవుని గానే కానీ ఆయన అదే చెప్తున్నాడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే మీరు నన్ను మీరు నన్ను ప్రేమించడల్లా నా ఆగిలను గైకొందరు ఆ వాక్యం మీరు వెనక దీర్ఘంగా ధ్యానించండి పదిహేనవ తిన నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తున్నావా ఈ రోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న అది ఎందుకు దేవుడు నేను తో ఆడబోతుండు ఒక రోజు సరే ఇప్పటికీ వ్యాధ్యం ఆడుతుండు ప్రపంచం అంతటా ఆయన వ్యాధ్యం మాట్లాడితే ఆయన వ్యాధ్యం ఆడితే మనం నిలబడగలమా ఆయన నిజంగా వ్యాధ్యం ఆడితే మనం నిలబడగలమా కానీ ఆయన చూడండి రండి మనం వ్యాజమాడదాం అంటున్నాడు అంటే మీరు ఆ బోన్ లో ఉండండి నేను ఈ బోన్ లో ఉంటాను వ్యాజమాడూ ఏమని వ్యాజమాడ చూడండి మీక తర్వాత మనం తిరిగి యోహోదం మీ కా గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ వచనం తన జనం మీద యోహో వాకు వ్యాజము కలదు ఆయన ఈశాన్ల మీద వ్యాజమాడుచున్నాడు వ్యాజం ఆడి అంటే ప్రస్తుత దశలో నడుస్తుంది వాక్యాన్ని జాగ్రత్తగా అందుకే మనం పరిశీలించాలా ఆయన ప్రస్తుతము వ్యాధ్యం ఆడుతున్నాడు ఆయన వ్యాజ్యం ఆడుతున్నాం కాబట్టి మనం క్షీణించి పోతున్నాం మనం క్షీణించి పోవద్దు అని ఆయన ఎంతగానో వేదన పడుతున్నాడు ఆయన ఎందుకు వేదన పడుతున్నాడు చూడండి ఇప్పుడు నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతం లారా ఆడు వ్యాజ్యము అలంకించడి సరే నిశ్చలం అంటే చాప్టర్ ఆరవ అధ్యాయము మూడవ వచనంలో మధ్యలో ఉంది అది మీక సిక్స్త్ చాప్టర్ మూడు రెండో వచ్చినప్పు మధ్యలో ఉంది ఆరు రెండు మధ్యలో నిశ్చలమైన భూమి అంటే అర్థను అక్కడ అర్త్కు ముందు గానీ అర్త్కు తర్వాత గానీ ఏముందో చూడు దానికి తర్వాత తెలుగులో ఏముందంటే నిశ్చములైలుగా ఉన్న పర్వతం లారా ఉంది నిశ్చలం నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతం నిశ్చలములై భూమికి పునాదులు అంటే భూమికి పునాదిగా ఉన్న ఆ కాంట్రవర్సీ ఏంది అనేది మనం చూస్తున్నాం మీరు అంటున్నారు కదా తప్పుడు ప్రచారము తప్పుడు చేసినా నేను అనేసి ఏం తప్పుడు చేసాననిప్పుడు చేసినాను రండి వ్యాధ్యం అర్థం అని పిలుస్తుంది దేవుడు కాబట్టి భూమి అంటే క్రైస్తవ జీవితానికి సాదృశ్యము దానికి పునాది ఏ రీతిగా ఉంది అది కాంట్రవర్షియల్ పునాదిగా వేసుకున్నారు ఎందుకు మీరే ఏర్పరుచున్నారు పర్వతంలోని నాకు బదులుగా మీరు నన్ను పునాదిగా వేసుకోకుండా మీరు అనేక పర్వతంలోని పునాదులు వేస్తున్నారు కాబట్టి యహోవా ఆడు వ్యాజ్యము ఆలకించాడు ఇప్పుడు మూడవ వర్షం నుంచి మనం ధ్యానిస్తాం దాని తర్వాత మనం తిరిగి హెబ్రి రాష్ట పత్రిక మూడవ ధ్యానికెళ్తాం ఆడు వ్యాధ్యము అలకించుడి నా జనులారా నేను మీకు ఏమి చేసితిని నేను నేను మీకేం చేసినా మిమ్మల్ని నేనేలాగూ ఏలాగు తిని అది నాతో చెప్పుడి నేను మీకేం అన్యాయం చేసినా నా మీద ఎందుకు మీరు వ్యాధ్యం ఆడుతున్నారు నా మీద ఎందుకు మీరు తిరుగుబాటుతనం చేస్తున్నారు నన్ను పునాదిగా వేసుకోకుండా వేరే పర్వతములను ఎందుకు మీరు పునాది వేసుకుంటున్నారు అని ఆయన వ్యాధ్యమాడుతున్నాడు నేనే మిమ్మల్ని చూడండి నేనే మిమ్మల్ని ఐగుప్తుల నుండి నేను మిమ్మల్ని రప్పించి చీకటి జీవితంలో నుంచి ఐగుప్తు అంటే ఎప్పటికైనా ఆత్మీయ జీవితంలో పాపపు జీవితం లోకాతీతమైన జీవితం ఐగుప్తు ఆ కాలంలో ఒక గొప్ప దేశం ప్రపంచాన్ని గడగడలాడించిన దేశం అది ధనం ధనంతో తూలిన దేశం అది విపరీతమైన సమృద్ధిగా ఆహారం అందుకే వాళ్ళు పన్నెండు గోత్రీకులు అక్కడ వినట్టు మనం చూస్తాం కదా కరువు వచ్చినప్పుడు కణానులో వాళ్ళందరూ ఐగుప్తు పోయినరు ఎందుకంటే అక్కడ పోతే బతకగల మనిషి అంతకుముందే దేవుడు యోగసేపను అక్కడ పంపించినట్టు మనం చూస్తాం ఇవన్నీ తెలిసి ముందుగానే దేవుడు తన బిడల్ని అరితిగా కాపాడిన విషయం చూస్తాం కరువు కాలంలో తన బిడల్ని కాపాడుతారు దేవుడు మనం ఇప్పుడుంటుంది కరువు కాలమే ఎక్కడ చూసినా ఆత్మీయ ఆహారం లేదు సత్యమైన ఆహారం ఎక్కడ లేదు అంతా ముస్లామం వచ్చేట్లు దయముల బోధ భూతముల బోధ తెచ్చి పెట్టుకున్నారు క్రైస్తవ జీవితంలో మనకు అదే చూపిస్తుంది దేవుడు ఎందుకన్నా వ్యాజమాడబోతున్నాడు మీరు నాకు బదులుగా పర్వతం కొండలారా వాటిని మీరు పునాదులు గేసుకున్నారు నన్ను విడిచిపెట్టేసి అందుకే నేను మీ తను వ్యాజమాడబోతున్నాను నేనే కదా మిమ్మల్ని రక్షించింది నేనే గదా మిమ్మల్ని ఐపుతల నుంచి బయటకు తీసుకొచ్చింది దాస నుండి మిమ్మను విమోచించి నేనే కదా బానిసత్వంలో మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి స్వతంత్రులుగా చేసిన పాపపు జీవితంలో ఎప్పుడు బానిసత్వం ఉంటది పాపపు జీవితం ఎప్పటికైనా బానిసత్వం కాబట్టి ఈ లోకానికి మనం బానిసలం కావనిగాం మనకి స్వేచ్ఛనిచ్చిన దేవుడు ఏరీతిగా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానమే మనల్ని స్వేచ్ఛగా తయారు చేసింది కదా మనకు స్వేచ్ఛను అనుగ్రహించింది కానీ ఆయన అదే వ్యాధ్యం నేను మిమ్మల్ని రక్షణ నడిపించి నేను మీకు స్వేచ్ఛని ఇస్తే మీరు అతను ఏం చేస్తున్నారు మిమ్మల్ని నడిపించుటకై మోసే అహర మిర్యాములను పంపించి దేవుని సేవకులను పంపించింది నేనే అని చెప్తున్నాడు కానీ సేవకులు చెప్పారు దేవుని నేర్పరచుకుండు బ్రదర్ అంటారు యుగ సమాప్తిలో అట్లా ఏముండదు పాత నిబంధన కాలంలో ఒక కుటుంబాన్ని ఒక యాజకుని ఏర్పరచుకోండి యుగ సమాప్తిలో మనం ఎన్నిసార్లు చూసినాం వాక్యంలో పేతు పత్రికలలో ఆయన అందర్నీ సేవకులుగా ఏర్పచుకుంటున్నాడు అందర్నీ యాజకులుగా ఏర్పరచుకుంటుండడు యాజకుడు అంటే ఒకటే కాదు లోపల పోయి సేవ చేసాడు అందరూ యాజకులే ఎందుకు మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరు కిందకి వచ్చిన యాచకులు అన్న విషయాన్ని ఎందుకు మీరు జ్ఞాపకం చేసుకోలేరు యుగ సమాప్తిలో క్రైస్తవ జీతంలో ఉన్న బలినిత అదే ఎవరు కూడా యాజకులుగా కానియకుండా వాడు అడ్డగిస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఆ వాక్యం వాడతలేవు నీ జీవితంలో పాస్టర్స్ దాన్ని వాడనియరు కానీ మనము ఈ సత్యాన్ని గ్రహించినాక మనం ఖచ్చితంగా వాడనియాలి ఎందుకంటే ఆయన ఆయన వాద అదే మనం అర్థం చేసుకోవాలి ఈరోజు అని ఎందుకు ఆ వేదనతో నా చెప్తున్న నీకేం చేసిన నేనే కదా మిమ్మల్ని రక్షించింది నేనే ఐగో నుంచి మిమ్మల్ని బయటకి తీసుకొచ్చింది నేనే విమోచన ఇచ్చింది మోషే అహరోను మెరియాలని పంపించింది నేనే కదా అంతగా చెప్తున్నుకోపకం చేస్తున్నాడు నా జిల్లారా యహోవా నీతి కార్యాలను మీరు గ్రహించినట్లు ఏం జరిగిందో చూడండి ఇది మీకు తెలిసిన విషయమే మోయాబు రాజు బాలాకు యోచించిన దానిని బెయరు కుమారు అయిన అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను క్షితిము మొదలుకొని గిల్గా వరకు జరిగిన వాటిని మనసులకు తెచ్చుకొను ఇవన్నీ యుగ సమాప్తిలో జరిగినాయి ఒకప్పుడు జరిగినాయి కావు సరే మీకు తెలుసు వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినాక మోయాబు ప్రాంతానికి వచ్చినప్పుడు ఏం జరిగిందనే విషయం మోయాబు ప్రాంతానికి వచ్చినప్పుడు ఏం జరిగిందనే విషయమే అక్కడ చూపిస్తున్నాడు ఆ బాలాకు అనే రాజు ఇసల్ పల్లె చూసి ఆరు లక్షల మంది వస్తుంటే భయపడిపోయింది వీళ్ళు మనల్ని మింగేస్తారు మన దేశాన్ని ఆక్రమించుకోవటం భయపడింది కానీ వాళ్ళు అంటే మీ మీ దేశంలోకి మాకు ఖాళీ మార్గం ఇవ్వండి అన్నాడు బాలాకు వివేచన లేదు కాని బాలాకు దగ్గర ఒక యాజకుడు ఉన్నాడు కదా పాస్టర్ ఉన్నాడు కదా బీలాం అనేవాడు వాడిని దగ్గర పోయి అడగాలి కదా ఇది ఏం సంగతి వీళ్ళు ఇట్లా వస్తే నేను మనకు పర్మిషన్ ఇవ్వాలన్నా అని అడగాల్సింది పోయి ఏమని బీలాము వీళ్ళు మా దేశాన్ని ఆక్యుపై చేస్తే మా పరిస్థితి అన్యాయం అయిపోతుంది కాబట్టి నువ్వు దేవుని సేవకునివి కదా వాళ్ళని క్షపించు అంటాడు అప్పుడు నాలుగు సార్లు అటెంప్ట్ చేస్తాడు కదా మనం చూస్తాం ఇవన్నీ వాక్యాలు సంఖ్యాకాండంలో ఉంటాయి కదా ఇవన్నీ విషయాలు నాలుగు సార్లు అతను రకరకాల కోడాలలో పోయి అటు కొండ ఇటు కొండ ఎక్కి అక్కడ పోయి వాళ్ళని శపించని చూస్తాడు బలి అర్పించు ఈసారి నేను శప్పిస్తా అంటాడు అట్లా బలి అర్పించినా ఎంత శపించాలనుకున్నా శనిలేదు దేవుడు శపించనిచ్చిండా శించనీ తన బిడ్డల్ని శపించనీ లేదంటున్నాడు ఆయన ఏమంటుండంటే నేను మిమ్మల్ని రక్షణ నడిపించినాను ఐగుప్త నుంచి బడి తీసుకొచ్చినాను ఎర్ర సముద్రం దాటించినను యోర్దను నది దాటించినను దాని తర్వాత పాలితెలు ప్రపంచ దేశం నడిపించాను అప్పుడు కూడా మీరు మోయాబియ్య మిమ్మల్ని సంహరించడానికి వచ్చినప్పుడు బీలాము మిమ్మల్ని శప్పించడానికి ప్రయత్నించాను నేను మీ మీదకి శాపం రానిలేదు ఎందుకంటే మీరు నేను మిమ్మల్ని పెట్టి కొనుక్కున్నాను మిమ్మల్ని నేను నిన్ను కనియును అన్నాడు వాదనం చేసి అరీతిగా ఆయన మనం ఆయన బిడలమన్నప్పుడు ఆయన మనం ఎందుకు ఆయనకి తిరుగుబడతనం చేస్తున్నాం అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం తీసుకుంటుం అది మనకు కావాల్సిన హృదయం క్రీస్తు కలిగిన మనసు అంటే అదే ఆయన ఎందుకు అంతగా వేదన ఈ వాక్యం చెప్తుండ్రు ఆరోద్యాన్ని మనము కనీసం రెండు నెలలకి పోస్పోన్ చేసుకున్నాం ఎందుకంటే ఆరోగ్యం రిలీజ్ రావట్లేదు నాకు ఇప్పటికి కూడా నేను ఆరో చెప్పలేకపోతున్నా ఎందుకంటే మూడవ అధ్యాయంలోనే మనం చూస్తున్నాము యుగ సమాప్తిలో మన జీవితాలు ఎట్లు అని చూడండి హెబుల్ పత్రిక మూడవ అధ్యాయం చాలా జాగ్రత్తగా వినండి క్రైస్తవ జీవితంలో ఈరోజు జరుగుతుంది ఏంటంటే అనేక ప్రాంతాల్లో నేను థర్టీ ఫస్ట్ నైట్ ఒకరింట్లో వచ్చిన సాయంత్రం అనుకోని విధానంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన సరే ఎవరో ఆహ్వానిస్తే సంపత్ వారు ఆహ్వానిస్తేనే నేను సంపత్ అలజమని గానీ వాళ్ళు వాళ్ళ కొరకు నేను పోలే కానీ వాళ్ళు రెడీగా బైబుల్ పట్టుకుని ఉన్నారు మళ్ళీ సంపత్ వాళ్ళని ప్రిపేర్ చేసినా నాకు తెలియదు కానీ లేదు ప్రిపేర్ చేయలేదు కానీ నేను వస్తున్నా విన వాళ్ళు రెడీగా బైబుల్స్ పట్టుకున్నారు మీరు బాగా అర్థం చేసుకోండి ఒక క్రైస్తవ కుటుంబము వాళ్ళని వ్యక్తి వస్తున్న రెడీగా బైబుల్స్ పట్టుకున్నారంటే వాళ్ళ హృదయాలు ఏ రీతిగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి దేవుని వాక్యం కొరకు సిద్ధపడాలని ఆసక్తి ఉండాలి కానీ నేనూ ఈ రోజు నేను మీకు ఏం వాక్యం చెప్పాను కానీ ఒక రికార్డెడ్ వాక్యం ఉంది అది వినండి అని పెట్టినా అది ఇక్కడ రికార్డ్ చేసిన వాక్యమే దాని టైటిల్ ఏముందంటే ద గ్రావెన్ ఇమేజెస్ ఆఫ్ క్రిస్మస్ అది నాలుగు గంటలున్న వాక్యం నాలుగు గంటలున్న వాక్యం వాళ్ళు ఆ వాక్యం విన్నరు బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైతే పేతురు ఆ యొక్క మనం చూస్తాం కదా పెంత కోస్తుంది ఆయన వాక్యం చెప్పినాక వాళ్ళందరు ఏమన్నారు ఇప్పుడు మేము ఏం చెయ్యాలా అన్నారా లేదా ఇప్పుడు మేమేం చెయ్యాలా అదే నీ హృదయం మార్పు చెందడం వాక్యం విన్నాక ఇప్పుడు నేనేం చేయాలా ప్రభావా అని అడగరు ఎవ్వరు వననాలు ప్రభావాన్ని ఇంటికి వెళ్ళిపోతారు నేను చెప్తున్నాను క్రైస్తవ జీవితంలో ఉన్నది ఇదే ప్రవ్వా ఎంత బాగుంది పాసర్ ఎంత బాగా చెప్పింది వాక్యం పాస్తర్ని వింటున్నాను పాస్తర్ ని చూస్తున్నావు బలహీనత అదే క్రైస్తవ జీవితంలో ఆయన ఏం చెప్తుండు ఎవరి గురించి చెప్తున్నాడు మన ప్రభు గురించి చెప్తున్నాడు ఆయన మన ప్రభు అతనికి ఎట్లా నీకు ఎంత వన్నాలు ప్రవ్వా ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రవ్వా ఈ వాక్యాన్ని నేను ఎట్లా వాడుకోలే ప్రవ్వా అని ఎందుకు ప్రయాసం లేదు అటువంటి తలంపు ఎందుకు లేదు ప్రవ్వా దీన్ని ఎట్లా వాడుకోవాలి నాకు మార్గం దయచే ప్రవ్వ అని ఒక నోట్బుక్ తీసుకొని రాసుకుని నేను ఈ రోజు నుంచి ఈ వాక్యం ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే యాకబు చెప్పిండు మనం మర్చిపోతాం ఈ వాక్యాలని మనం అన్ని మర్చిపోతాం వాక్యాలు ఎన్ని రాసుకుంటున్నాం నేను అన్ని పుస్తకాలన్నీ రాసుకుంటా ఇంతెత్తు పుస్తకాలు నేను ప్రతి వాక్యము రాసి జాగ్రత్త ఎత్తు పెడతాయి ఎందుకంటే సరే భవిష్యత్తు ఎవరైనా వాడుకుంటారే మా పుస్తకాలు నాకు మా పిల్లలు వాడతారో ఇంకోటి వాడతారో నాకు తెలియదు కానీ వాటినట్టే జాగ్రత్తగా పెట్టిన అండ్ రికార్డింగ్స్ కూడా జాగ్రత్తగా పెడుతున్నా రకరకాల ప్రాంతాలలో స్టోర్ చేస్తున్నాయి ఎందుకంటే అవి జరిగే టైంకి మనం ఎక్కడుంటామో మనకు తెలియదు కానీ అయినా సమయంలో అవన్నీ నెరవేరుతాయి అవి మట్టుకు మనకు బాగా తెలుసు ఎందుకంటే కాలముల సమయంలో దానితో మాట్లాడుతున్నాడు కాలముల సమయంలో ప్రభు తన ఆధీనంలో పెట్టుకున్నాడు క్యాలెండర్స్ మన ఆధీనంలో లేనే లేవు ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి హెబ్రిల్ పత్రిక మూడవ అధ్యాయంలో పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే బాగా అర్థం చేసుకోండి హెబ్రిలకు రాసిన పత్రిక అంటే హెబ్రి సంగమది హెబ్రిస్ అంటే ఇస్రాల్ ప్రజలు హీబ్రూస్ హీబ్రూస్ అనే పదము ఎబేర్ ఆది చూస్తాం ఎబెర్ అనేవాడు ఎబెర్ అనే వాణి సంతానం వీళ్ళందరు కాబట్టి ఎబెర్ ఎబేర్ అనే పదం నుంచి వచ్చింది హిబ్రూ అనే పదం కాబట్టి హెబ్రియులు అంటే ఇస్రాయల్ ప్రజలు లేక దేవుని బిడ్డలు కానీ ఈ హెబ్రి సంఘం ఏందంటే ఇస్రాయెల్ ఆ శారీరకమైన ఇస్రాయెల్ నుంచి ప్రభుని నమ్ముకుని బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఈ చర్చ్ మీకు అర్థమైతుందా ఒక చర్చ్ నుంచి ఒక చర్చ్ బయటకు వస్తుంటది మనకు తెలిసి ఈ రోజులలో హెబ్రో నుంచి బెరాకా వచ్చింది సరే ఓల్డ్ బ్యాప్టిస్ట్ నుంచి న్యూ బ్యాప్టిస్ట్ వచ్చింది ఇంకొక వెస్లి నుంచి ఇంకొక వెస్లి వచ్చింది అంటే మనం చూస్తూ ఉంటాం పెంత నుంచి న్యూ పెంత కోస్త రకరకాల పేర్లు పెట్టుకుని ఏం తప్పులేదు ఎన్న పెట్టుకుని కానీ పేర్లతో ఏమి మనకి పని విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ ఆత్మీయ ఇస్రాయలు ఎందుకంటే ఇసలు అనేది ఆత్మీయమైనది పాత నిబంధన కాలం నుంచి అందుకే ఇసలి పదవిలో కూడా దేవుడు ఎంతమందిని ఎందుకు ఏర్పరచుకున్నాడు సరే దావిదు అనదములు ఎంతమంది మీకు తెలుసు కానీ దావిని ఎందుకు ఏర్పరచుకున్నాడు దావిదు స్పెషల్ని ఏర్పరచుకున్నాడా అహరోన్ని ఎందుకు ఏర్పరచుకోలేదు ప్రవక్త లాగా ఎందుకు ఏర్పరచుకున్నాడు మిర్యాన్ని ఏర్పరచుకోవచ్చు మిరియాం కూడా భక్తి శ్రద్దలతోనే ఉంది కదా ఎందుకు ఏర్పరచుకోలేదు బాగా అర్థం చేసుకోండి నీ హృదయ పరిస్థితిని బట్టి ఏర్పరచుకుంటాడు మోషే హృదయ పరిస్థితిని బట్టి ఏర్పరచుకున్నాడు సరే మోషే తల్లి కూడా ప్రార్థన చేసింది ఇస్సల్ తల్లకి రక్షకునుగా అయితే తయారు చేయని ప్రార్థన చేసింది అండి ప్రార్థన విఫలం కాలేదని కూడా మనం అనుకోవచ్చు రీతిగా కానీ మోసే హృదయ పరిస్థితి ఆ రీతిగా రాజులాగా ఉన్నా కూడా తృణీకరించుకోండి ఐగుప్త దేశానికి రాజు కావాలా ఆయన గానీ తృణీకరించుకున్నాడు ఆయన ప్రభు తన తన సహోదరులతో పాటు సమానంగా ఆ యొక్క దాసంలో దాసంలో గుణం తీసి స్థిరపరండి వాళ్లతో పాటు పంచుకోవాల కష్టమని తీర్మానించుకున్నాడు వాళ్ళ భారము మొయ్యాలా అని తీర్మానించుకున్నాడు అందుకే పరివారం చేసినాం మనం దానికి సంబంధించిన వాక్యాలు కాబట్టి భారము మొయ్యడం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం కానీ చూడండి మూడవ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడు ఇది చాలా జాగ్రత్తగా ధ్యానించాల్సిన వాక్యం ఎందుకంటే క్రైస్తవ జీవితం ఎందుకు త్రుణీకరింపబడ్డ జీవితం అని అనేది మనం అర్థం చేసుకోవాలా లేదు నేను త్రుణీకరింపడ్డ నాకెందుకు బ్రదర్ ఈ శ్రమ నాకు ఎందుకష్టాలు ప్రభుని నమ్ముకుంటే నాకు ఎందుకీ బాధ అని అందరూ అంటూ ఉంటారు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు దేవుని మీద క్రైస్తవ జీవితంలో ఉండే బలహీనత అది కాబట్టి చూడండి అని ఏమంటుండో మూడవ వచనం అధ్యాయంలో పన్నెండవ వచనం సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందేనో ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకుని మీకు ఒకటి విషయం చెప్తా సరే దీని ఇంకా దీర్ఘంగా ధ్యానిస్తుందా మనము కాని ఒక విషయం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టే మనిషి గురించి ఇక్కడ చెప్పబడింది లేక మనుషుల గురించి చెప్పబడింది దేవుని విడిచిపెడతారంట అని చెప్పబడుతుంది యుగ సమాప్తిలో హెబ్రి సంఘము అంటే క్రైస్తవ సంఘము ప్రపంచమంతట హెబేర్ అంటే హెబ్రియులు లేక ఇస్ కాబట్టి ఇస్రాయలకు సంబంధించిన వాక్యం ఇది లేక ఆత్మీయ ఇస్యలు లేక దేవుని ఇస్రాయలకు సంబంధించిన వాక్యం మీరు అట్లా అర్థం చేసుకోలేదు ఏమని చెప్తున్నాడు మీ జీవము దేవుని అంటే మన ప్రభుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి దుష్ట హృదయం అంటే ఏందో ఇక్కడ చెప్పబడింది దుష్టుడు అంటే మీకు తెలుసు సైతానుడు దుష్ట హృదయం అంటే సైతాను హృదయం అని అర్థం కానీ ఏంది సైతాను హృదయం లేక ఏంది దుష్ట హృదయం అంటే విశ్వాసము లేని జీవితమే చాలా తేటగా ఉంది అక్కడ విశ్వాసము లేని దుష్ట హృదయం అంటే దుష్ట హృదయం ఎప్పుడుంటదంటే విశ్వాసం లేక ఉంటేనే విశ్వాసం లేకపోతేనే నీకు విశ్వాసం ఎందుకు ఉండదో తెలుసా వినకపోతే విన్న వాక్యాన్ని వాడకపోతే వాక్యం చెప్తుంది వినటం విశ్వాసం కలుగుతుంది దేవుని వాక్యాన్ని వినకపోతే విశ్వాసం రానే నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేయి ఉపాసలు నలభై దినాలు ఉపాసముండు నీ శరీరాన్ని కృషించుకొని దాన్ని క్షీణించకపోని నువ్వు ఏమి చేసినా ఎంత వర్షిప్ చేసినా ఎన్ని గంటలు ప్రార్థన చేసినా నీ విశ్వాసం బలపడదు ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఆయన వాక్యమే నీ విశ్వాసం బలపరుస్తుంది ఎందుకు క్రైస్తవుని వాడు వాక్యం వినయడంటే మీరు ప్రార్థన చేసుకుంటున్నారు క్రైస్తవులు ఎందుకు బలహీనంగా తెరవుతున్నారు అంటే విశ్వాసం లేదు ఎందుకు విశ్వాసం లేదంటే ఈ వాక్యాన్ని వాళ్ళు పాటించుకోరు కాబట్టి విశ్వాసం లేకపోవడం వలన దుష్ట హృదయంగా మారుతున్నారు వాళ్ళు ఎవరు మారుతున్నారు హెబ్రీ సంఘం మారుతుంది అని చెప్తున్నాడు మీరు అని చెప్తున్నాడు బట్ ఆ రీతిగా అంత ధైర్యంగా చెప్పడం చాలా కష్టం పౌలుకి ని వాళ్ళు ఎట్లా విన్నారో సరే దేవుని బిడ్డలు వింటారు కఠినంగా నువ్వు మార్చుకుంటే నీ హృదయం దానికి ఆయన హెచ్చరిస్తుండే ఎందుకని చూడండి మీలో ఎవడైనా చూడండి మీలో అంటే క్రైస్తలలో ఒకవేళ ఎవడైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు ప్రతి క్షణం మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ లోకంలో నువ్వు ఎక్కడెక్కడ పోతున్నావు ఏమేం చేస్తున్నావో నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి నీ విశ్వాసం పోగొట్టుకుంటావేమో అంటే యుగ సమాప్తిలో విశ్వాసం పోగొట్టుకుంటారని చెప్తుంది వాక్యం లేదు ఒక్కసారి రక్షణ పొంది ఏసుక్రిప్సం పొంది పర్శుభ పొందుకుంటే శాశ్వతంగా నేను రక్షిస్తాడు ఎట రక్షిస్తాడు నీ రక్షణని కొనసాగించుకోమన్నాడు అంత వరకు సహించమన్నాడు అంతవరకు సహించకపోతే పోతది అని చెప్తున్న హెచ్చరిక యుగ సమర్థులు అరితిగా పోగొట్టుకుంటారన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు చూడండి మరోసారి నేడు ఇది చాలా ముఖ్యమైన వాక్యం ముఖ్యంగా సేవ జీవితంలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే మనం అనేక ప్రాంతాలలో సేవ చేస్తున్నాం సరే నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నాను మీరు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నారు మీరు అనేక ప్రాంతాలలో సేవ చేస్తున్నారు ఎన్నో చర్చలు కట్టినారు మీరు సరే నేనేమిక్కువ చర్చలు ఏం కట్టలేదు అటువంటి సేవలు నేను అనేక ప్రాంతాలలో తిరిగిన ఊర్లు శ్రమలు అనుభవిస్తూ అన్ని తిరిగినాను సరే గొప్పగా చెప్పుకున్నారు ఏమీ లేదు ఎందుకంటే అందువల్ల గట్టిగా ఉన్నది శక్తి ఉంది కాబట్టి చేసినాం ఇప్పుడు చేయి అప్పుడు తెలుస్తుంది అందువల్ల సైకిల్ మీద మెదక్ డిస్టిక్ అంతా తిరిగిన హైదరాబాద్ నుంచి సైకిల్ మీద పోయి సేవ చేసిన మాడ గజ్వేల ప్రాంతం మాట పెడిచెడు ప్రాంతం చెప్పం చేసిన ఇప్పుడు సైకిల్ దొక్కగలవాడి సైకిల్ దొక్కలేను ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నేను పరిగెత్తలేదు కాబట్టి ఎప్పుడో చేసిన గొప్పతనం గురించి నువ్వు తబ్బి ఈ క్షణం నువ్వు ఏం చేస్తున్నావు ఆయన వచ్చే టైంకి ఎవడు ఏడు పనిలో ఉంటాడో వాడిని మెచ్చుకుంటాడని ఉంది వాక్యం ఆయన వచ్చే టైంకి మనం సేవ చూడండి ఇక్కడ ఏమంటుందో నేడు మీరు ఆయన శబ్దం ఎడలా ఈ క్షణం మీరు ఆయన శబ్దం వింటున్నారు ఇక్కడ మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు ఆయన శబ్దం అంటే ఆయన వాక్యమే కదా నేడు మీరు ఆయన శబ్దం వినిలా కోపము పుట్టించినప్పటికీ వలే సరే మీకు ఇది కోపం పుట్టించచ్చు నేను చెప్పే వాక్యాలు చూడు చాలా మంది కోపం పుట్టిస్తారు కానీ ఎప్పుడైతే ఆ సంపత్ బ్రదర్ వాళ్ళ చుట్టాలు అన్న కుటుంబం అది వాళ్ళు ఆ వాక్యం విన్నారు నేను ఏం వాక్యం చెప్పలేదు ప్లే చేసిన ఆ టైంకి ల్యాప్టాప్ ఉండే ల్యాప్టాప్ ప్లే చేసిన రోజే కొత్త ల్యాప్టాప్ అది దాని బ్యాటరీ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది సాధారణంగా అంత అవర్స్ రాదు కొత్తది కాబట్టి ప్లే చేస్తే మంచిగా విన్నారు ఆశ్చర్యం ఏంటంటే ఆ రికార్డింగ్ చాలా క్లియర్గా ఉంది డిస్టర్బెన్స్ లేకుండా ఆ కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది కేవలం దేవుని కార్యమని నేను విశ్వసిస్తున్నాను సరే ఆ వాక్యం విన్నాక మొత్తం అయిపోయినాక ఇంకా ప్రేయర్ చేద్దాం అన్నాక ఆ సిస్టర్ అంటుంది మళ్ళీ మేము రేపు పొద్దున్న పోవాలనా లేదా ఎందుకంటే న్యూ ఇయర్ స్టార్ట్ కదా చూడండి ఇప్పుడు మేమేం చెయ్యాలా తీర్మానించుకోవాలి చూడండి నీకు కొంచెం కోపం పుట్టించచ్చు కానీ ఇది ప్రభు స్వరం అని విన్నప్పుడు నువ్వు మర్చిపోవాలి నువ్వు ఇవ్వడం నేను మర్చిపోతా నా పొజిషన్ నా డెసిగ్నేషన్స్ నేను ఇవ్వడానికి అన్ని మర్చిపోతాను సామాన్య మనిషిలాగా కింద కూర్చుంటా అంతే ఒక పెంతకొస్తు పాస్టర్ జబర్దస్తి చేస్తున్నా నన్ను నేను కింద కూర్చున్నాను బ్రదర్ మీరు లే మంచిగానే ఉంది కదంటే లేదు మీరు పైన కూర్చున్నట్టు నేను కూర్చోను నేను కిందనే కూర్చుంటాను అందరితో పాటు కూర్చొని తింటా నేను నాన్న లేదు ఆయననేమో పైన కూర్చొని స్టూల్ మీద అన్నం పెట్టుకుని తినాలి ఆయన పరిస్థితి అది బట్ ఆల్రెడీ ఆయనకు పెట్టిర్రు స్టూల్ ఆయన అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయితున్నాడు నేను కింద కూర్చొని తింటున్నాను అనేశ్ సరే నాకు తెలుసు ఈ విషయం ఎందుకంటే కొంతమంది పార్సల్ లో తను తిరిగిన నాకు తెలుసు వాళ్ళు ఏంటంటే నువ్వు సమానంగా కూర్చుంటే నీకు మర్యాద ఇవ్వరు నాకు వాడు మర్యాద ఇవ్వను నా పొజిషన్ చూసే వాడు మర్యాద ఇవ్వద్దు ఈ విషయం మనం తీర్మానించుకోవాలి మన జీవితంలో స్పెషల్ ట్రీట్మెంట్స్ వద్దు నాకు స్పెషల్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి నాకు అవసరం లేదు ఎందుకంటే నేను సామాన్య మనిషిని మీలాగనే నాకేదో ఒక స్వరం ఇచ్చాడు దేవుడు అని నేను పంచకోవాలి అంతే అంతకంటే గొప్పవాడిని నేనేం కాదు నాకేమైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి మీరు చికెన్ మటన్ ఆ పర్సెంట్ నేను మీ ఇంటికి వస్తే చికెన్కి వస్తావని అడుగుతున్నాడు నా పక్కన కూర్చుండి మళ్ళీ కుర్చీ మీద నేను అనుకున్నా ఎంతకన్నా స్నేహమైంది నీకు ఈతో నాకు అనుకున్నాను ఎందుకంటే వాళ్ళతో నాకు పొత్తు కుదరదు మీకు తెలుసు ఎన్ని నేను మీకు చెప్పిన ఎందుకంటే వాళ్ళు మన మాటలు వినరు నువ్వు చెప్పినా ఎంత చూపించిన వాళ్ళు వినరు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సీల్డ్ ఆ విధంగా వాళ్ళొక గుంపులో సీల్ చేయబడినరు అందుకే సర్ప సంతానమాన్ని హెచ్చరించిన వాళ్ళని ఎందుకు హెచ్చరించినట్టే మీరు వినరు ఈ వాక్యం కూడా అదంటుంది ఈరోజు ఆయన స్వరం వింటే కొంచెం కోపము పుట్టించినప్పటి వల్లే ఒకవేళ అది మీకు కోపం పొట్టించినా గాని మీరేం చేయాలా మీ హృదయంలో కఠిన పరచుకున్న క్రైస్తవ జీవితంలో ఉన్న బలమైన వాడవడి చెప్పాడుది వాడెంత నేను మేము ఒకసారి మేదకులో వాక్యం చెప్తుంటే స్టేజ్ మీద వాళ్ళు ఆడియన్స్ ఎక్కి లేచి ముసలోడు సరే తెలంగాణ ఉని కాబట్టి అట్లా మాట్లాడుతాను నేను ఒక వృద్ధుడు అందరి సమక్షంలో లేసి ఏమంటున్నాడు మీకేం తెలుసు వాక్యము నేను నేర్పుతారా మీరు చెప్పేది తప్పు అన్నాడు యశ్వంత వాక్యం చెప్తుంటే అన్నాడు మీరు చెప్పేటది తప్పు నేను చెప్తారా నేను నేర్పిస్తాను రండి అన్నాడు అప్పుడే అర్థం చేసుకోవాలి కదా ఆయన హృదయం ఏముందో నేనేవాడ్రా నాకు చెప్పాడు ఈ వాక్యము వాళ్ళ గురించే హెచ్చరిస్తుంది ఒకవేళ అటువంటి యాభై సంవత్సరాలు సేవ చేసిండ మర్యాద ఇచ్చిన ఎందుకంటే పెద్దవాడు యాభై సంవత్సరాలు సైకిల్ మీద ఆ రోజు కూడా ఆ వయసులో కూడా సైకిల్ మీద తిరుగుతున్నాడు అంటే దగ్గర దగ్గర ఆయనకి డెబ్బై ఏళ్ళు అప్పుడు సైకిల్ మీద తిరిగి సేవ చేస్తున్నాడు ఆయన ఒక్కసారి సవలేగనే రవ్వా ఏ రీతిగా ఇటువంటి వారిని నువ్వు ఆకర్షించుకుంటావు ఎందుకంటే వాళ్ళని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు వాళ్ళు సేవకులు ఆదివారం వస్తే ఎంతో పరిశుద్ధత ఉంటారు బయటికి ఎంతో భక్తి భక్తిగలే కనిపిస్తారు కానీ దాని శక్తిని ఆశ్రించిన వారి జీవితాలు ఇవన్నీ అవి మనం చూపిస్తూ దేవుడు కానీ మనం కూడా రివర్స్ అయితం వాళ్ళ మీద రివర్స్ అయితే వాణి ఆత్మ మనలో వచ్చేస్తాడు దుష్టుడు ఎప్పుడు మనల్ని ఆ రీతిగా రెచ్చగొటానికి చూస్తూ ఉంటాడు కదా కాబట్టి మనం తీర్మానించుకోలేరు నేను మీరు ఆయన శబ్దంను విన్నలా కోపము పుట్టించినప్పటి వాళ్ళే మీ హృదయం ను కఠినపరచుకున్న కుడి వాళ్ళు కఠినపరచుకోలేదు చాలా పెద్దోళ్ళు వయసులో నాకంటే కానీ వాళ్ళు విని కఠినపరచుకోలేదు సార్ మేము మేము ఏం చేయాలి అంటున్నాడు వాళ్ళ వాళ్ళ అన్న చాలా పెద్దోడు నాకంటే చాలా పెద్దోడు అయినట్టు మళ్ళీ మేము ఏం చేయాలని అవుతున్నారు ఇంకా రేపు బోవాల వద్దా మేము చర్చకి చూడండి నేను అనేక మీకు చెప్పినా శరీరంలో మీరు వృద్ధులే అయిండొచ్చు కానీ ఆత్మీయ జీవితంలో పసి పాలుగా వాక్యం అదే జ్ఞాపకం చేస్తారు పాలు మీరు ఇంకా పాలు తాగే జీవితంలోనే ఉండొచ్చు వయసుకు సంబంధించిన గానే కదా ఆత్మీయ జీవితంలో మీరు తండ్రుల లాగా తయారగాలని కానీ మీరు శరీరంలో ఇంకా తండ్రులాగా ఉన్న ఆత్మలో పసిపిల్లలే ఎందుకంటే వారికి ఆదర్శంలో దేవుడు అది బయలుపరిచిండు నీకు ఇంకా ఈ వయసులో బయపరిచిండు అంతే తేడా నువ్వు ముస్లిం నీకు ఇప్పుడు బయలుపరిచిండు మీలో కొంతమంది ఎవరొస్తున్నారు మీకు ఈరోజు బయలుపరిచిండు కాబట్టి శరీరక వయసుకి సంబంధించిన కానే ఇది ఆత్మీయమైన విషయం హృదయానికి సంబంధించిన విషయం అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఆయన ఆ రితికి ఆయన చెప్పాను గనుక పాపము కలుగు భ్రమ బాగా చేసుకోండి భ్రమ అంటే మోసం ఇంగ్లీష్లో అట్లనే ఉంటది భ్రమ అంటే మోసం మోసం ఎట్లా జరుగుతుందంటే పాపం వల్ల జరుగుతుందంట సరే మీరు పాపం ఎట్లా వస్తారు నేనేం పాపం చేస్తాను నేను పరిశోధన చూస్తాను నేను నా కళ్ళతో పాపం చేయను నా హృదయంతో పాపం చేయను నా నోటితో పాపం చేయను నా చెవులతో పాపం చేయను నేను చాలా జాగ్రత్తగా బ్రవర్ దూరంగా సేవలో డబ్బు విషయంలో కానీ ఆడంబరమైన జీవితంలో విషయంలో కానీ స్త్రీల విషయంలో కానీ అన్ని విషయంలో జాగ్రత్తగా ఉంటాను బ్రదర్ నేను పాపం చేయను బ్రదర్ నాకు తాగుడాలి నాకు సిగరెట్ అవట్లేదు బ్రదర్చారం ఎటువంటి పాపం నేను చేయను బ్రదర్ అని వానొచ్చు కానీ బైబుల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమేమే పాపం ఆజ్ఞని ఎప్పుడు నువ్వు అతిక్రమిస్తావు నువ్వు పాపంలో పడ్డావు కాబట్టి పాపం వల్ల జీతం మరణం ఎవడనే గాని ఎందుకంటే ఈ వాక్యం చెప్తుంది ఎవరు మరణిస్తారు చూడండి ఇప్పుడు ఎవరు నాశించిపోతారో చూడండి పాపం వలన కలుగు భ్రమ చేత ఎవడను కఠిన పరచబడుకున్నట్లు ఎప్పుడైతే మోసపోతారో మీరు కఠిన పరచబడతారు ఆ విషయం చెప్తుండ్రు ఒకరికొకడు బుద్ధి చెప్పుకునుడి అదేనా నేడు అనబడు సమయం ఉండగానే కాబట్టి నేడు ఎప్పటికైనా ఇంపార్టెంట్ ఈ రోజే ముఖ్యమైన దినం మనకు రేపటి దినంలో ఎంతమంది బ్రతుకుంటామో నాకు తెలియదు సరే నువ్వు పెస్టమిస్టిక్గా ఉన్నావు అంటే నేను పెస్టమిస్టిక్ నేను ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నా అవును రేపు ఏం జరుగుతుంది ఎవరిని తెలుసు రక్షణ పొంది ఉంటే చాలు ఆయన నిమాసాన్ని సేవించేసి చాలు ఆయన తీసుకపోతా అంటే తీసుకపోని అది మంచిదే కదా బ్రతికుట్ట క్రీస్తే చావైతే మేలని పాట అయితే పాడతాము కానీ చావనగానే భయం వస్తుంది క్రైస్తవ జీవితంలో ఉన్న బలమైతే ఎందుకంటే నువ్వు నిజంగా సిద్ధపడలేదన్నట్టే కదా కాబట్టి ప్రతి దినము నువ్వు ఒకరినికొకరు బుద్ధి చెప్పుకును బట్టి ఈ టైం మనం ఇప్పుడు బుద్ధి చెప్పాలి ఒకరికొకరు మీరు నాకు బుద్ధి చెప్పాలా అందుకే నేను అనేకలను ఇక్కడ నిలబెట్టి వాక్యం చెప్పమంటే ఎందుకు నాకు కూడా బుద్ధి కావాలి కదా నేను ఒకరినే గ్రేట్ అనుకోను నేను ఎప్పుడు అనుకోడానికి వీల్లేదు నేను ఇన్ని సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నాయి నేను నేను కరెక్ట్ అనుకోను ఎందుకంటే నాకు కూడా హెచ్చరించాలా ప్రభు ఈ వాక్యం ఇప్పుడు నేను మీకు చెప్తుంటే ఎప్పుడైతే నేను చౌకి పెట్టుకుని ఎడిటింగ్ చేస్తుంటానో రేపు నన్నే హెచ్చరిస్తూ ఉంటాయి ఆ వాక్యాలు నాకు తెలుసు నేను ఎక్కడ పడిపోతున్నాను ఎక్కడ బలహీనంగా ఉన్నాను అది నన్ను హెచ్చరిస్తుంటది నేను అప్పుడు దొరికిపోతా ఉంటాయి కళ్ళకెళ్ళి నీళ్లు ప్రార్థన ఎందుకన్నా నేను మీకు చెప్పుకుని మీద నేను నా మీద మీ జాలి ఉండాలని నేను చెప్తలేం గాని ఆ రీతిగా నన్ను హెచ్చరిస్తుంటది ఆ వాక్యం మనల్ని అందరినీ హెచ్చరిస్తుంటది ఆ వాక్యం కాబట్టి మీకు ప్రేరేపణ గలైతే ఇక్కడికి వచ్చి నిలబడి మీరు వాక్యం చెప్పాలా వేరే సంఘాలలో అట్లాంటి అవకాశం ఇవ్వరు పాస్టరే వాక్యం చెప్పాలి మీరు ముఖ్యంగా గొప్ప గొప్ప సంఘాలు చూడండి ఆ పాస్టర్ వాళ్ళ పిల్లలే చెప్తారు ఇంకొవ్వరు చెప్పారు చెప్ప నీయర్ కూడా ఎందుకంటే వేరే వాడు వస్తే కబ్జా చేసుకుంటాడు పవరు వేరేవాడొచ్చి గంభీరంగా వాక్యం చెప్తే మనుషులు వాడికి ఆకర్షించబడతారు ఈ పాసాన్ని పక్కకి పెడతారు వాడికి జలేసి వస్తుంది వాడు శారీరకంగా తయారైపోతాడు క్రైస్తవ సంఘాలు అట్లున్నాయి ఈ రోజు కాబట్టి మనం ఆ రీతికి ఉండకుండా ఉండాలంటే ఈ రోజు మన హృదయాన్ని కఠినపరచుకోవద్దు ప్రతి చూడండి ఎందుకు కఠినపరచుకుంటారు అన్న మన ప్రభు జ్ఞాపకం చేయలేదా విత్తవానికి గురించి ఉపానం చూడండి ఒకసారి వాక్యం ఎక్కడ ఉంటది పదమూడు కదా మత్ సువార్త పదమూడు మార్కు నాలుగు అనుకుంటూ పంతొమ్మిది ఇరవై వర్షంలో చూడండి ముఖ్యంగా ఎందుకు కఠిన హృదయం చేసుకుంటారు యుగ సమాప్తిలో దేవుని బిడల్ చూడండి మొట్టమొదటిసారి నువ్వు ప్రభుని స్వీకరించిన రోజుల నీలో ఎక్కడే నీ ఆశ రోషము పౌరుషము ఉండే ప్రార్థనలు గంటలు గంటలు బాప్టిజం తీసుకుని రాత్రి అంతా ప్రార్థన చేసిన రోజులుంటాయి నేను చూసిన చాలా మందిని తెల్లవారులు వేసి గంటలు గంటలు గంటలు గంటలు పిచ్చోడైపోయిండా అన్న దశ కేదో వస్తారు అరే వీడేంది అంత కూడా వద్దు బిట్ట భక్తి అని చెప్పే కాలాలు కూడా అవి ఆ రోజు అట్లుండే ఉండాలా భక్తిగా ఉండాలా అంత మంచిగా ఇంత టూ వచ్చా అని కూడా అన్న కేసులు ఉంటాయి కాబట్టి అటువంటి తీవ్రత ఈరోజు కనిపించదు ఎందుకు కనిపించదు కఠిన హృదయం యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితం కఠిన హృదయం ఇక్కడ ఒక బ్రదర్ వాక్యం విని కొంతకాలం క్రిందట ఆ బ్రదర్ పేరు నాకు తెలియదు కానీ చాలా కాలం మనతో పాటు వచ్చిండు ఆయనకి ఎప్పుడు స్టమాక్ ప్రాబ్లం ఉండేది అయితే ఆ బ్రదర్ ఇక్కడ వాక్యం విని ఇది కరెక్ట్ వాక్యం అని ఒక సంఘంలో చెప్పిండు పర్లోక రాజ్యం దేంతో పోల్చబడింది ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెంల పిండిలో అంతకు ముందు దాచిపెట్టుకున్న పులిసిన పిండిని కలిపిన ముద్ద ఉన్నది అని చెప్పేసి టగాటాక్ చెప్పి క్రైస్తవ సంఘం పులిసిపోయింది అంటే ఆ పాసర్లేసి ఎంబ్రా సంఘం పుచ్చిపోయిందంటవా అని తనెలగొట్టేషంట్ ఇక్కడ అడుగు పెడితే నిన్ను నరిగేస్తా కాలన్నాడు అరితిగా జరుగుతుంది యుగ సమాప్తిలో అరితి ఉంటుంది కఠిన హృదయం ఎక్కడుంది ఇక్కడ కఠిన హృదయం ఎక్కడుంది స్వరము ఎవరితో ఎవరి ధర ఇక్కడ నిలబడి నువ్వు మాట్లాడితే నీ ధర కూడా ఆయన స్వరం వస్తుంది మీకు ఇంకో విషయం చెప్పాలా హెరోదు ద్వారా కూడా మాట్లాడిన దేవుడు మాట్లాడినా లేదా గణహీనమైన ఘటంలాగున్న హెరోదు ప్రవచిస్తే ఆహా దేవుని వాక్యం ఎరీతికుండా అందరూ మెచ్చుకున్నారు అప్పుడు ఆయనకి పురుగులు మూతడం అని మీకు తెలిసే అక్కడ ఎవరిన ఆ రోజు దేవుని వాక్యం బయలుపరచబడాలి కాబట్టి వాళ్ళతో బయలుపరచబడుతు బయపరుస్తాడు దేవుడు అది విధానం అది కాబట్టి కఠిన హృదయము సంబంధించిన విషయం మనం ఇక్కడ మాట్లాడుతున్నాం యుగ సమాప్తిలో మనం అందరం ఎందుకు అట్లా తయారవుతాం అనేది ఈ యొక్క విత్వాన్ని గోర్చుకోనంలో చెప్పించి ఇరవై వర్షంలో రా రాతి నేలను విత్తబడిన వాడు అంటే వాడి హృదయం రాతి నేలలా ఈ విషయం బాగా అర్థం చేసుకోండి కఠిన హృదయం అంటే రాతి నేల అని చెప్తున్నాడు రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించి వాడు బాగా అర్థం చేసుకోండి ఎప్పుడన్నా మీరు చూసినరా రాతి నేల నేను చాలా గమనిస్తా రాతి నేల మీద ఎందుకు విత్తనం వెతుకుంటుందో ఊర్లు బాగా దిగువని కాబట్టి నాకు తెలుసు ఆ విషయం మీకు కూడా తెలుసు అది సత్యం రాతి నేల మీద కొంత లేయర్ మట్టి ఉంటుంది బాగా రాతి నేల మీద కొంచెం లేయర్ మట్టి ఉంటది కాబట్టి దానిమీద విత్తనం మొలికె మట్టి ఉన్నంత వరకు అది మొలికెత్తు కాని మట్టి కింద ఏముంటది రాయి ఉంటుంది అది పగలాలా కదా అది పలుగుతే ఆ రూట్స్ కిందికి పోతాయి కిందికి పోతే అది చెట్టులాగా విస్తరిస్తుంది కానీ అది పగలదు ఎందుకంటే అది రాయి కాబట్టి కాబట్టి వీళ్ళ జీవితాలు అట్లనే ఉన్నాయంటారు చూడండి అయితే అతనిలో వేరు లేనందున ఎందుకు లేదు వేరు తొలచలేదు రాయి లోపలికి అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయనను హింసనను కలగగానే అభ్యంతరపడును అభ్యంతరం చూడండి ఇది విషయం మనం నేర్చుకోవాల్సిన విషయం యుగ సమాప్తిలో అనేకులు అభ్యంతర పడతారని ప్రభు చెప్పిండి అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకరు అప్పగించుకుంటారంట ఎవరు వాళ్ళు క్రైస్తవులే ఎందుకు అభ్యంతరం వస్తుంది డౌట్ వలన ఇందాక చూసిన వాక్యం మనం అదే నీ హృదయంలో ఎందుకు డౌట్ వస్తుంది ఆయన అందుకే వ్యాజ్యమారుతుండ్రు మంత్రులు నువ్వు నన్ను ఎందుకు డౌట్ పడుతున్నావు నేనే నేను రక్షించడానికి నడిపించినను నేనే నిన్ను ఆపద నుంచి బయట తీసుకొస్తున్నాను నీ మీదకి శిక్ష అనియకుండా నిన్ను ఆశ్రయం నడిపించినను అయినాగా నువ్వు నన్ను ఎందుకు డౌట్ పడినావు చూడండి పత్రిక మూడవ అధ్యాయం ఏలా అయినాగా నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత గట్టిగా చేపట్టిననే క్రీస్తులో పోలివారమై ఉందము కాబట్టి నువ్వు క్రీస్తులో ఒక భాగంగా తయారు కావాలి ఆయనని పోలి నడుచుకోవాలంటే క్రీస్తుకు మాదిరి క్రీస్తుని ధరించుకోవడం క్రీస్తు కలిగిన మనసు ఇవన్నీ ఒకటే విధానాలు నేర్పుతున్నాయి మన జీవితంలో ఏరీతిగా అంచలంచభులందరది ఈ విషయం కాబట్టి క్రీస్తులో పాలివారమై అంటే ఆయనలో ఒక భాగం ఆయన శరీరంలో అంటు కట్టబడ్డ వాళ్ళం ఆయన శరీరంలో ఒక భాగంగా మీరు ఉండాలంటే మీరు ఏరీతి ఉండాలా మీ కలిగిన విశ్వాసమును గట్టిగా చేపట్టుకోవాలా విశ్వాసం లేకుంటే దుష్ట హృదయం అవుతుందని చెప్తున్నాడు అంటే నీలో వాక్యం లేకపోతే దుష్ట హృదయం కాబట్టి ఎందుకు అరీతిగా తేరం రో వీళ్ళు పదహార వర్షంలో ఏం జరుగుతుంది మీరు వినకపోతే నీ వాక్యం ప్రకారంగా జీవించకపోతే ఆయన స్వరం విని దాని ప్రకారంగా నువ్వు అవలంబించుకోకపోతే నీ జీవితంలో దాన్ని వాడుకోకపోతే నీకేమవుతుంది ఒకసారి అయింది అని చూడండి విని కోపము పుట్టించిన వారెవరు మోసే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారే గదా ఎవరి మీద నలవది ఏళ్లు ఆయన కోపగించను పాపము చేయ వారి మీదనే కదా వారి శవములు అరణ్యంలో రాలిపోయను కాబట్టి వాళ్ళందరూ మరణించినరు ఆత్మీయ జీవితంలో బాగా అర్థం చేసుకోండి ఎవరైతే ఆయనని డౌట్స్ పడినరో ఆయన మీద అవిశ్వాసాన్ని అవిశ్వాసాన్ని తెచ్చుకున్నారో లేక దేవుని మీద విశ్వాసాన్ని పోగొట్టుకున్నారో వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు మీరు ఉపమానితిగా అర్థం చేసుకోండి ఐగుప్తు జీవితము పాపపు జీవితం ఐగుప్తు నుంచి అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి రావాలా అందుకే పసకా పండగ ఆచరించారు వాళ్ళు చివరి పండగ అంటే వాళ్ళు ఇంకా దేశాన్ని విడిచిపెట్టేటప్పుడు పసకా పండగను ఆచరించారు సాయంత్రం పూట స్టార్ట్ అవుతుంది వాళ్ళ పండుగ పసకా పండగను ఆచరించాక ప్రతి ఇంటికి పసక పశువు రక్తాన్ని పియడం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు మృత్యు దాటిపోవడం ఇవన్నీ తెలిసింది కాబట్టి పసకా పశువు రక్తం నీ మీద ఉన్నంత వరకు నీ మీద ఎటువంటి మంత్రాలు పనిచేయు మనం తెలంగాణ భాషలో ఎట్లా మాట్లాడతాం నీ మీద ఎటువంటి రోగాలు రావడానికి వీల్లేదు ఎటువంటి శత్రు శక్తులు చీకటి శక్తులు నీ మీద పనిచేయడానికి వీల్లేదు కాబట్టి ఎందుకంటే నీ మీద గొరకుల రక్తం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా దాని తర్వాత అంటే రక్షణ అనుభవం పొందినాక బానిసత్వం కెళ్ళి బయటికి రావాలా రక్షణానుభవం పొందుకోవాలా దాని తర్వాత సరే రక్షణ అనుభవమే బానిసత్వం నుంచి బడి తీసుకురావడం ఆయన మరణ భూస్థాపన పొందుదని నేను బానిసత్వం నుంచి బడికి తీసుకొచ్చింది దాని తర్వాత నువ్వు ఏ సముద్రం దాటాలి అందుకే దాని చెప్పిండు ఆ ఎర్ర సముద్రము దాటము బాప్తిజమానికి సాదృశ్యం అని ఇదే పుస్తకంలో ఇదే పత్రిక ఇదే హిబిషిక లో చెప్తున్నాడు ఆ రీతిగా వాళ్ళు బాప్తిజం పొందినంటే మారుమనసు పొంది బానిసత్వంలో ఉన్నమని మారుమనసు పొంది పాపక్షమ పని నిమిత్తమై పసుక పశువు రక్తాన్ని వాడుకోవడము దాని తర్వాత ఐగుప్తు ఎర్ర సముద్రము దాటడం ఉపమాన రీతిగా బాప్తిజమం పొందడము దాని తర్వాత ఎర్ర సముద్రం దాటాక ఎవరిదన వచ్చింది నది కూడా దాటాల యోర్దను నది దాటడం అనేది పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం ఇవన్నీ పాత నిబంధన కాలంలో ఉన్నాయి కానీ మనకి ఎవరో చూపించలేదు అవి ఏ కామెంటరీస్ లో రాయలేదు కాబట్టి మనకు అర్థం కాదు అది విధానం నువ్వు ఐగుప్తు జీవితం లేక లోకాతీతమైన జీవితము పాప జీవితము రక్త మాంసములతోన్న జీవితం విడిచిపెట్టి పసుక పశువు మరణ భూస్థాపన పునరుద్ధరణ నువ్వు పాల్పొందితేనే నీకు రక్షణ దాని తర్వాత నువ్వు ఏసుకృష్ణ బాప్సం పొంది దాంట్లోంచి యోర్ధాను నది దాటాలంటే పశుధాత్మ అభిషేకం దాటాలి యోర్దాను నది దాటితేనే పాలు తెలుగు ప్రవేశించే అడుగు పెడతావు అంటే పర్లవ రాజ్యాల్లో అడుగు పెడతావు ఇవి స్టెప్ బై స్టెప్ గ్రోత్ అన్నట్టు అంటే విధానాలు క్రైస్తవ జీవిత విధానం ఆ రీతి ఉంది కానీ అనేకులు ఆ ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చేపాటికి ఆగిపోయినట్టు మనం చూస్తాం ఏం చేయాలా మమ్మల్ని సవరణం తీసుకొచ్చినవా అదే రీతిగా వాళ్ళు కదా ఆయన మీద నిందాలు మొప్పింది మోసం మీద సరే అను అద్భుతం ఈ రోజు మీరు దేవుని యొక్క రక్షణ మీరు చూస్తారు కంలారా అని చెప్పింది ఆ రీతిగా వాళ్ళందరికీ బయటికి వచ్చినాక ఏం జరిగింది ఆ ఎర్ర సముద్రానికి యోధానికి మధ్యలో ఎంతమంది శనిగన్ ఎంతమంది గునిగినరు చివరికి ఏం జరిగింది ఒక ఒక తరం వాళ్ళందరు నశించిపోయారు అని వాక్యం చెప్తుంది ఒక తరం వాళ్ళు వాగ్దన దేశంలో అడుగు పెట్టలేకపోయినారు ఉపమాన రీతిగా రక్షణ పొంది కూడా రక్షణ అనుభవం ఉంది చెప్పుకొని కూడా పాలు తెలు ప్రతి దేశాన్ని చూడలేకపోయినారు వాళ్ళు అందులో అడుగు పెట్టలేకపోయినారు అట్లనే ఉంటుందని చెప్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు వారి శవములు అరణ్యంలో రాలిపోయిను తన విశ్రాంతిలో బాగా చేసుకోండి ఈ విషయం చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలా తన విశ్రాంతిలో అంటే నిత్యము గొర్రె పిల్లతో నివసించడం అది విశ్రాంతి దినం ఆ విశ్రాంతికి సంబంధించింది తన విశ్రాంతిలో ప్రవేశింపారని ఎవరి గురించి ప్రమాణము చేశను దేవుడు ప్రమాణం చేసిండు ఒక తరం గురించి నా విశ్రాంతిలకు మీరు రారు వ్యాజ్యం అనకంత కోపముంది మీ గ్రంథం ఆరో అధ్యాయము హిబెల్ రాష్ట్రపత్రిక మూడో అధ్యాయాన్ని అందుకు పోల్చుకోమని దేవుడు హెచ్చరించింది ఎందుకంటే ఆరో అధ్యాయం చెప్పనికొస్తలేదు నాకు రెండు వారాల నుంచి అసలు ఏం అర్థం కావట్లేదు చెప్పాలా ప్రవ్వా ఏదో కాలం వెళ్ళిపుచ్చాలా అంటే ఇది కూడా వేరే మతపరమైన జీవితంలో అన్నట్టు సరే అయిపోవాలా ఈ వారం అయిపోవాలి ఆరో అద్యయం వచ్చే వరం ఏడవ పద్యం అయిపోవాలి త్వరగా అయిపోవాలా మళ్ళీ కొత్త పుస్తకం తీసుకోవాలా ఇది ఇది శారీరకమైన విధానం కానీ ఇల్లు మనకు అది లేదు ఆయన ఎప్పుడు మనల్ని నడిపిస్తే మనం ఆ నడిపించాలి మెల్లగా బోండి అంటే మెల్లగా పరిగెత్తండి అంటే పరిగెత్తం అంటాడు లేదా మీరు ఎన్నడనూ పరిగెత్తరు అని కూడా అన్నాడు యేసాగ్రంథంలో మీరు నిదానంగానే నడుచుకుంటా అన్నాడు అది విధానాలు ఆయన చెప్పిండి ఎప్పుడు పరిగెత్తామంటే అప్పుడు పరిగెత్తాలా నిదానంగా బాగుంటే పోవాలా ఏరియా నీ శక్తికి మించిన ప్రయాణం మీకు ఉంది ఎలియా అంటే కూడా దాని కూడా సిద్ధపడాలి నువ్వు ఈరోజు ఈరోజు తీర్మానించుకోవాలి ఆయన ఏ రీతిగానే తను మాట్లాడితే దాన్ని తగినట్లు స్పందించి నువ్వు నేర్చుకో ఎందుకు నీ జీవితంలో అద్భుతాలు జరగవు ఆయన చెప్పిన మాటకు నువ్వు స్పందించి దాన్ని అవలంబించుకుంటే రేపటి నుంచి నీ జీవితాన్ని ఎందుకు అద్భుతాలు జరగవు సరే నా జీవితంలో క్షణం క్షణం అద్భుతాలు జరుగుతూ ఉంటాయి క్షణం క్షణం సరే నేను చెప్పుకోను అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే నేను ఈ వాక్యాన్ని వాడుకోవడం నేర్చుకోను ఎందుకంటే నేను వాగ్దానం చేసే భయపడకు నేను నీకు సహాయంగా ఉంటాను ఒకసారి నేను కొంచెం దుఃఖంలో ఉన్నాను బాధలను నేను ఇంతగా చదువుకున్నాను గొప్ప పొజిషన్ లో నన్ను కానీ నాకు ఎందుకు ఇట్లాంటి కష్టాలున్నాయి అని కొన్నిసార్లు వస్తాది కానీ నమ్మకం ఉంది ఎందుకంటే ఇంతకాలం నడిపించిన వాడు ఈ క్షణం నడిపించలేడా ఇక మీద నడిపించా తప్పకుండా నడిపిస్తాడు కానీ ఆ క్షమ ఆ క్షణం ఆ మూమెంట్ లో మనం ఆ శ్రమలకుండా పోతుంటే కొంత షేక్ అవుతాటం ఎందుకంటే దృష్టి గుణగణం కానీ మీరు ఈ విషయం ఎన్నిసార్లు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నారు ఆయన ఎప్పుడు వానికి అధికారం ఇస్తాడు తన బిడ్డల మీద యోబు విషయాలు చూసినాం పాత నిబంధన రాజల గ్రంథాలు ఎన్నిసార్లు చూసినాం దాని తర్వాత తెలిసిన రాష్ట్ర పత్రికలో ఆయన ఖచ్చితంగా సైతానికి ఆమోదిస్తారు ఎందుకంటే సైతాన్ కూడా ఆయన చేతిలో ఒక కృత్యమే కదా ఒక సృష్టమే అది కూడా సైతాను కూడా ఆయన చెప్పినట్టు వినాల యోబు విషయంలో చెప్పిండి సైతా ఎక్కడ పోయి వచ్చినావంటే మొత్తం లోకం అంతా తిరిగి వచ్చిన అన్నాడు మళ్ళీ ఏం చూసినావంటే అంత చూసినా మంచిగా ఉంది కాని ఒక విషయం నేను నీతో అడగాల ఏందది యోబు విషయంగా చూసినావా అంటే ఆ చూసినా నువ్వు ఆయన చుట్టూ కంచె నిన్ను పూజిస్తున్నాడు స్థుతిస్తున్నాడు గనపరుస్తున్నాడు కంచె తీసే నిన్ను ద్వేషిస్తానంటాడు దూషిస్తానంటాడు అయితే పో ఆయన ప్రాణం తప్ప సమస్తం మీద నీకు అధికారం ఇస్తాను అడగలేదా ఆయన అధికారం ఇవ్వకపోతే సైతాన్ కూడా మన జీవితంలోకి రాలేడు ఈ విషయం క్రైస్తువులకు ఎప్పటికీ అర్థం కాదు మనకు అనుగ్రహించిన దేవుడా జ్ఞానం ఎందుకంటే సైతనుని ఎందుకు మన జీవితంలో నడిపిస్తాడు సైతనుని ఎందుకు సైతానికి మనల్ని ఎందుకు అప్పగిస్తాడు ఈ విషయం మనం పాత నిబంధన కాలంలో ఎన్నిసార్లు చూసినాం న్యాయధిపత్రాల గ్రంథం అంతా దానికి సంబంధించిందే ఇసైతే ఎప్పుడైతే దేవుడికి తిరుగుబాటు అని ఒక శత్రుని లేపండి వాళ్ళ మీదికి శత్రు వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళని బానిసలాగా తీసుకుపోయినప్పుడు బానిసత్వంలో వాళ్ళు ఎంతగానో బాధ అనుభవిస్తూ ప్రభు మమ్మల్ని కరుణించి ప్రభు ఒక న్యాయధిపతిని లేపి విడుదల కల్పించిండ్రు న్యాధిపతి విడుదల కల్పించినాక ప్రభుని వదనాలు చెప్పినారు స్నపరిచిన రు దాని తర్వాత యధావిధిగా మళ్ళా పాపంలో పడినరు మళ్ళీ ఇంకొక శత్రు వచ్చిండు అట్ల ఎన్ని చూస్తాము హిత్లు హిబీలు యబుసీలు మోయాబీలు ఇంకెవరు పెరుజీలు కణానీయులు దాని తర్వాత అశూరియులు దాని తర్వాత బబులోను దాని తర్వాత రోము చివరికి వచ్చినప్పటికీ వీళ్ళంతా శత్రులే కదా అంటే సైతాను రాజ్యమే కదా సైతాను జనులే కదా కాబట్టి శరీరం పాత నిబంధన కాలం అంతా శరీరమైన శత్రువుకి వాళ్ళని ఆయన నిన్న నేడు ఏకరీతేవుడు యుగ సమాప్తిలో అంతే ఒకటే తేడేందంటే పాత విచే సమస్తం కృతమైన కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన కాబట్టి నీ శత్రువు నీకు తెలవాలంతే కానీ ఎప్పటికీ తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం మనం ఆయన శత్రుకు అప్పగిస్తాడు దేవుడు దేవుని బిడలు ఎందుకంటే ఆయన అప్పగించకపోతే మనం నరకం పోతాం అని ఉంది ఒక వాక్యం ఇదే అధ్యాయంలో ఆయన తన బిడల్ని శిక్షించకపోతే వాళ్ళు దుర్బీజులు అనడం లేదా పన్నెండవ అధ్యాయంలో ఎందుకు శిక్షిస్తాడు క్రైస్తవ జీవితాన్ని ఆయన చెప్తున్నాడు ఎందుకు శిక్షకు అప్పగిస్తాడు ఏడవ అక్షరంలోన్నది పన్నెండు ఏడవ అసరం శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు అంటే ఆయన మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడు ఆయన మీరు నా కుమారులని చెప్పాలి కదా మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడు మిమ్మల్ని సంపూర్ణంగా కుమారులుగా చేసుకోవాలంటే తండ్రి శిక్షని తండ్రి శిక్షింపని కుమారుడేవుడు ఎందుకు శిక్షించాల తండ్రి కుమారుని తప్పు చేస్తేనే కదా వాళ్ళు ఏదో చేస్తుండే కాబట్టి శిక్షించాల కుమారులు వారందరూ శిక్షలో పాలు అది యుగ సమాప్తిలో జరిగేది గది మనం ఎన్నిసార్లు ధ్యానించిన ఈ విషయం అందరూ శిక్షలో పాల్పొందుతారు కానీ ఏసు వాడికి ఏ శిక్ష విధ లేదని రోజాపతి గారు మనం ఎన్నిసార్లు చూసినాం ఇక్కడ మొదటి వర్షంలో కాబట్టి చూడండి ఈ వాక్యం మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకుల ఉండేది దానికి ముందు చదువు దానికి ముందు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందున్నారు మీరు పొందని ఎడలా దిర్బీజులే గాని కుమారులు గారు ఇంగ్లీష్ లో చాలా కఠినంగా ఉంది పదము మనం పబ్లిక్ లో వాడము పదము సరే నా దగ్గర ఉంది తెలుగు బైబులే దుర్బీజులంటే తండ్రి లేని వారు అనర్థం అంటే తండ్రి ఎవరో తెలియదు అంటే అనాథాలుగా పుడతారు కదా విడిచిపెట్టి పోతారు వాళ్ళని దుర్బీజులు అంటారు ఇంగ్లీష్ లో అట్లా ఉంటుంది అంటే ఫాదర్ అన్నోన్ ఫాదర్ మదర్ అన్నోన్ సరే ఇక్కడ మటుకు కుమారులు అన్నప్పుడు దుర్బీజులు అంటే లేడు కుమారులు తండ్రి ఉంటాడు అని అర్థం ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళకి తండ్రి ఉండడు ఆయన శిక్షని తృణీకరించే తండ్రి ఉండడు విషయం సరే ఎందుకు శిక్షిస్తున్నాడు ఆయన శిక్షించకపోతే వీళ్ళంతా నరకం పోతారు అది ఆశ్చర్యకరమైన విషయం ఆయన శిక్షని నువ్వు స్వీకరించకపోతే నువ్వు శాశ్వతంగా నరకం పోతావు అందుకే శిక్షిస్తారు ఎందుకంటే ఇప్పుడు శిక్ష అనుభవించడం బెటర్ ఎందుకంటే యుగ సమాప్తి తర్వాత శిక్ష అనుభవిస్తే నిత్యం నరకంలో ఉంటావు ఆ శిక్షణ నుంచి కొరకు ఈ రోజు నేను శిక్షిస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడన్నా నా కట్ట తిరగండి ఆయన వ్యాధ్యం దానికి సంబంధించిందే ఆయన మీక గ్రంథంలో ఆరో అధ్యాయంలో చెప్తున్న విషయము దానికి సంబంధించిందే కాబట్టి తిరిగి చూడండి హెబిల్ రాష్ట మూడవ అధ్యాయంలో తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గుర్చి ప్రమాణము చేశాను బాగా చేసుకోండి అవిధేయులైన వారిని గూర్చియే కదా కాబట్టి అవిధేయత అంటే ఏం చెప్పండి తెలిసి తృణీకరించడం అవిధేయత అంటే ఒకప్పుడు ను విధేత చూపించి తృణీకరించడమే అవిధేత కాబట్టి కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోరని గ్రహించున్నాము కాబట్టి దుష్ట హృదయం అంటే అవిశ్వాసం అక్కడ ఇందాక చూసినాం దుష్ట హృదయం అంటే దుష్టుని హృదయం కాబట్టి దుష్టిని హృదయం అంటే మన మన ప్రభు హృదయం మనకుంటే మనకు విశ్వాసం ఉంటుంది దుష్ట హృదయం అంటే సైతాన్ గృదయం వస్తుంది జాపంకం చేస్తుండే యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితం ఆ రైతే ఉంటుంది అందుకే ఆయన మీక గ్రంథంలో ఈ విషయాలు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకన్నా వ్యాజం ఆడుతుండు నేనే మిమ్మల్ని రక్షించినను నేనే మిమ్మల్ని బడి తీసుకొచ్చినను నేను మీ మీదకి శాపం రానికుండా బీలాము నుంచి మిమ్మల్ని కాపాడినా నేను ఆశ్చర్యంగా ఆ రెండు వచనాలు రాసుకున్నా బీలాము మరియు బాలాకు అంటే బాలకు అనేవాడు ఎవరు అనేది చూడండి సరే మనకు అనేక సార్లు తెలుసు నాలుగు క్రైస్తవ గుంపులు ఉంటాయి కదా అనేక సార్లు మనం అది చూస్తాం విత్తువానికి గుర్సిన కూడా నాలుగు ఉన్నాయి కదా నాలుగు రకాల హృదయాలు అవి ఒక మంచినేల అది చివరిది ఒకటి రోడ్డు పక్కన త్రోవ పక్కన ఒకటి రాతి నేల ఇంకోటి ముళ్ళది ముళ్ళది నాలుగు గుంపులు మీరు ఎన్నిసార్లు వెతకండి బైబిల్ అంతటా పాత నిబంధన కాలం మొదకొని ప్రకటన వరకు మీకు నాలుగు క్రైస్తవ గుంపులు కనిపిస్తాయి ఏ గుంపులో నువ్వు ఉన్నావో నీ నీ బాధ్యత ఆ పాట పాడడం కాదు పాట వాడతారు ఏ గుంపులో ఉంటవి గుర్తెరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకోని ఆ తెలంగాణ భాషలో ఉంటుంది అది ఫోక్ డాన్స్ లాగా పాట ఆ పాట వాడతారు మంచి డప్పు కొట్టుకుంటా కానీ నువ్వు ఏ గుంపులో నువ్వు నువ్వు ఎట్లా తెలుసుకుంటావు వాక్యమే చెప్తాది నీ వాక్యమే ఈ వాక్యమే నేను చెప్పాలా నువ్వే గుంపులో ఉన్నావు అడిది ఈ దినం కూడా మనం ఈ స్వరాన్ని విన్నప్పుడు నీ హృదయని కఠినపరచుకోదు నువ్వు ఏ గుంపులోనో తెలుసుకో నేను కాదు చెప్పేది వాక్యం ఎందుకంటే నేను వింటున్నప్పుడు నాకు తెలిసి ఇది నా నుంచి వచ్చిందని నాకు అనుమానం కలుగుతా ఉంటుంది ఇది ప్రభు నుంచి కలిగింది నేను విశ్వాసం పెడుతున్నా ఈరోజు నాకు అదే రీతి ఉండే నా దగ్గర కొంత డబ్బు ఉంది కానీ శాలరీ ప్రాబ్లమ్స్ వలన ఏమైంది ఒక చెక్ బౌన్స్ అయింది సెవెన్ థౌసండ్ చెక్ బౌన్స్ అయింది అయితే నేను బాధగు సరే మనం ఏంటంటే దేవుని భక్తిలో ఉంటాం కాబట్టి అట్లా బౌన్సులు గీన్సులు అయితే మనకేదో ఒక బాధకరంగా ఉంటుంది అంత డిసిప్లిన్ కూడా ప్రతి దాంట్లో డిసిప్లిన్ కూడా పేమెంట్స్ విషయంలో అన్నిటి డిసిప్లిన్ ఉండాలి అయితే చెక్ బౌన్స్ అయింది సెవెంత్ ఎయిత్కి బౌన్స్ అయింది అయితే నైన్త్ టెన్త్ వరకు ఏం లేదు ఈ రోజు కూడా ఏం లేదు నేనే ఎందుకో వాళ్ళకి ఫోన్ చేసిన అసలు వాడు ఫోన్ చేయాల నీ చెక్ బౌన్స్ అయిందిరా పైసలు వచ్చి గట్టని బ్యాంక్ కూడా అట్లా ఫోన్ చేస్తాడు నేనే ఎందుకో ఫోన్ చేసిన చేసి తన అకౌంట్ నంబర్ ఇది పరిస్థితి చెప్పంటే సార్ మీరు చెక్ కరెక్టే బౌన్స్ అయింది కానీ ఇంతకు ముందు మీరు ఎక్స్ట్రా డబ్బులు కట్టిండ్రు ఆ డబ్బులతో నన్ను అడ్జస్ట్ చేసినా అని చెప్తున్నాడు నాకు ఆశ్చర్యం ఆరు నేను ఎట్లా ఎక్స్ట్రా కట్టినా నేను పిచ్చోని కాదు ఓ బ్యాంక్ కోణ్కి ఎక్స్ట్రా సిక్స్ థౌసండ్ ఎట్లా కడతాను నేను అంటే ఒక నెల నేను పన్నెండు వేలు కట్టిండాలా అంతేనా పన్నెండు నేను ఎప్పుడు కట్టలే నాకు తెలుసు నేను పిచ్చోని గానే కాదు సిక్స్ థౌజండ్ కడతాను ఏ రీతిగా ఆ సిక్స్ థౌసండ్ అక్యుమిలేట్ ప్రభుకి తప్ప ఎవరికి తెలియదు నాకు హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఆ బ్యాంక్ కూడా అంటుండు మీ ఏవో అరియర్స్ ఉన్నాయి సార్ అవి అడ్జస్ట్ చేసిన లోన్ అందుకే మీకు ప్రాబ్లం లేదని చెప్పిండు వాడు కానీ నాకు తెలుసు ఇది ఖచ్చితంగా ప్రభుల కలిగింది సరే ప్రతి ఆయన సహాయకుడుగా ఉంటేనే ఉంటాడు ఎందుకంటే మనం వాక్యాన్ని వాడుకుంటున్నాం కదా వాక్యాన్ని వాడుకుంటాం కానీ మనం ఎట్లా అంటే ఎగ్జాక్ట్లీ సెవెంత్ మార్నింగ్ కావాలా ప్రభు అద్భుతం మన బలైనది అది అంటే సెవెంత్ అంటే నువ్వు మళ్ళా క్యాలెండర్ పాటిస్తున్నావు లేదా దినములు ఆయన ఆ దినంలో ఉన్నాయి కదా కాలము సమయంలో ఆయన దినములు ఉన్నాయి మనము ఆ దినం బ్రదర్స్ వచ్చి ప్రార్థన చేయమంటారు బ్రదర్ రేపు ఫీజ్ కట్టాల బ్రదర్ ప్రార్థన చేయి ఎగ్జాక్ట్లీ దేవుడు అద్భుతం చేయాలకు ఫీజు కట్టడానికి అని సమస్యలు సరే అందరికీ ఉంటుంది బలహీనతరీ మనం ఏ క్షణం అయితే ఈ వాక్యాన్ని వాడుకుంటున్నామో సరే రేపు కాకుంటే ముందు ఎల్లుండి కడతాం సరే కొంత ఫైన్ తో కడతాం దాంతో మనం దుఃఖపడి బాధపడి వేదన మన శరీరాన్ని కృషించుకుని రోగం తెచ్చుకోవాలని చెప్తాను కదా పరమ పరమ ప్రసంగి ఎందుకు మీరు గాయపరచుకుంటారు మీ హృదయలని మీ క్షేమలు ఎందుకు గాయపరచుకుంటారు చూడండి యషయ నేను వాక్యాన్ని ముగించేస్తే ఇప్పుడు సంపత్ హెచ్చరిస్తలేడు కాబట్టి యశయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయం మీరు చదివింటారు కదా ఈ వాక్యాల చాలాసార్లు దప్పిగొన్న వార్లారా నీళ్ల యుద్ధకు రండి ఇవన్నీ విన్న వాక్యాలే కదా ఆ ఒకటే వర్షం ధ్యానించారు కానీ కిందికి పోరు ఎప్పుడు ఎక్కడైనా వాక్యాలు వినండి ఆ వాక్యం మొదటి వర్షం ఒకటే చెప్తారు పాస్టర్స్ కింద చెప్పారు చూడండి రెండవ వచ్చిన ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చేదరు దేవుని బిడలితే మాట్లాడుతున్నాడు దేవుడు ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చేదరు ఈ లోకం అంటేనే కదా దేవుని దృష్టిలో పిచ్చితనం ఏం తెలుసా సరే మన మన దృష్టిలో అది గొప్పతనం ఆస్తులు సంపాదించుకోవడం నీ డబ్బులు దాని మీద స్పెండ్ చేసి పెద్ద పెద్ద సిస్టమ్స్ తెచ్చుకోవడం మ్యూజిక్ సిస్టమ్స్ కంప్యూటర్స్ టీవీలు ఈ లోకంలోని గ్యాడ్జెట్స్ ఆ గ్యాడ్జెట్ జడగొడుతున్నాయి క్రైస్తవ జీవితంలో రుబ్బుడు జీవితం అన్నాం కదా పోయిన వారం టాబ్లెట్ల మీద రుబ్బాల రుబ్బతనే ఉంటారు చేతులు నుంచి సాయంత్రం వరకు పిల్లలు రుబ్బుతనే ఉంటారు దాంతో రోగం వస్తుంది ఈరోజు పేపర్ల న్యూస్ పేపర్లు అడిక్షన్ అంట అది దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ అంట డాక్టర్ జరిపోవాలంట కొత్త రకమైన డిసీజ్ అది కొత్త డిసీజ్ ఏంటంటే తెలియకుండా రుద్దుతా ఉంటారు దాని మీద చేతులు రుది రుది రుది అడిక్ట్ అయిపోతున్నారు ఆ టెక్నాలజీస్ కి ఆ గ్యాడ్జెట్స్ కి క్రైస్తవ జీవితంలో సరే క్రైస్తవలే కానీ వేరే వాళ్ళు కూడా గానీ కానీ మనం ఈ సత్యాన్ని గ్రహించాలా ఆహారం కాని దాని కొరకు మీరేల రూకలిచ్చరు మీ డబ్బును వేస్ట్ చేస్తున్నారు మీరు తర్వాత చూడండి సంతుష్టి కలగ కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితంను ఎందుకు వేయపరచదరు క్రైస్తవులు చేస్తారు ఇవన్నీ సంతుష్టి మీరు ఈ లోకంలో దేని మీద పైసలు వ్యర్థం చేసినా నీకు సంతుష్టి ఇవ్వదు అని చెప్తుంది వాక్యం మీరు ఏమన్నా ఖర్చు పెట్టండి డబ్బులు దేని మీద డబ్బులు పెట్టండి మీకు సంతృష్టి ఇవ్వదు పెద్ద బిల్డింగ్ కట్టుకోండి మీకు ఎట్టి పైసలు ఉండదు ఎందుకంటే నువ్వు పొద్దున్నంత ఆఫీస్ పోయి ఇంటికి వచ్చేటప్పుడు సాయంత్రం పోతావు రెండు గంటలు ఉంటావు ఇంట్లో పండుకుంటావు రెండు గంటలే చూస్తావు దిక్కలు ఎన్ని గొడవలు ఉన్నాయి గొడవలు మంచిగునే లేవా సున్నం బాగుందా లేదా సాలెపూరుగు గూడలు ఉన్నాయా లేవా అంతే రెండు గంటలు చూస్తావు దాని తర్వాత నిద్రపోతావు మళ్ళా పొద్దున్నలేసి ఆఫీస్ బరికి ఎత్తావు ఏం ఉండదు నేను చెప్తున్నా నా అనుభవం సరే కొన్ని బలహీనతల వల్ల మీరు అవన్నీ వాటికి బానిసలు అవుతా ఉంటారు కానీ ఈ వాక్యం హెచ్చరిస్తుంది నన్ను బాగా హెచ్చరిస్తుంది ఈ వాక్యాలు ఇటువంటి వాక్యం కాబట్టి నేను ఏం చేయాలా నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలను భుజించుడి నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి అంటుండి మీరు మీరు ఏం చేయాలి మీ శరళం కాపాడుకోవాలా సేవా జీవితంలో ఉన్నప్పుడు మీరు శరళం కాపాడు సరే మనం ఎక్కడో వెళ్ళిపోతున్నాం కానీ క్రైస్తవ జీవితంలో సరే మంచి ఆహారం తినాలని చెప్తుంది ఈ వాక్యం మంచి ఆహారం అంటే ఏదో తెలుసా ఉడకబెట్టింది మంచి ఆహారం కానీ కదా ఎందుకంటే ఉడకబెట్టేది అన్ని డెడ్ ఆహారం సైంటిఫిక్గా ప్రొడ్యూస్ చేస్తే కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ నుంచి హండ్రెండ్ డిగ్రీస్ ఉంటుంది మన మన గ్యాస్ కుకింగ్ ఇంట్లో కుకింగ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ ఎవరైనా చేయబెడతారా దాంట్లో మీరు ఎప్పుడన్నా ఆ థర్మోమీటర్ పెట్టండి అందులో కూర వండుతుంటే లేక అన్నం వండుతుంటే దాంట్లో థర్మోమీటర్ పెట్టండి అది పోయి టప్ అని పగులుతుంది పైన ఆ మెర్క్యూరి లెవెల్ దాటిపోతుంది ఎందుకంటే ఆ ఆ హై టెంపరేచర్స్ లో మీరు వెజిటబుల్స్ వండితే మైక్రోన్యూట్రియం ఏముండవు అందులో అన్ని మైక్రోన్యూట్రియంట్స్ ఎగిరిపోతాయి గాలిక్ డెడ్ ఫుడ్ తింటున్నాము మిమ్మల్ని మీ షిరలకి ఎట్లా శక్తి వస్తుంది సరే ఈ వాక్యం ఎక్కడిక పోతుంది అక్కడ పోదు గానం కాబట్టి బాగా అర్థం చేసుకోండి మన డబ్బుని వృధా చేయొద్దు ఈ వాక్యం హెచ్చరిస్తుంది మన డబ్బుని పనికిరాని వాటి వృధా చేయొద్దు మనం కాబట్టి ఏ రీతి వృధా సరే మంచి అన్నం పొందుకొని ప్రసంగి కూడా చెప్తున్నాడు మీరు ఇంటికి పోయి మంచి అర్ణం తిని పండుకోండి అని కూడా చెప్పిండి చెప్పినా లేదా ప్రసంగిందా లేదా ఎందుకు సూర్యుని కింద పడు అగచట్లన్నీ వ్యర్థం అన్నాడు ఎందుకంటే ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుంటున్నాం ప్రతి వాక్యాన్ని మనం ఎందుకు అవలంబించుకోవాలి అవలంబించుకుంటున్నీ విశ్వాసం బలపడుతుంది ఆయన కొరకు సాక్షిగా జీవించగలవు ఆయన బల నమ్మకమైన మంచి దాసుడా అని నీకు బిరుదు దాని కొరకే మనం ప్రయాసపడుతున్నాం నేనైతే దాని కొరకే ప్రయాసపడుతున్నాను మనమందరం దాని కొరకే ప్రయాసపడుతున్నాం కాబట్టి ఒక తెగవారు అరణ్యంలో మరణి మరణించి వారి శవంలో అక్కడ రాలిపోయి అనే వాక్యం ఉంది రోమిన్ రాష్ట పత్రిక పదకొండో అధ్యయంలో పావులు ఆ విషయాన్ని మళ్ళా జ్ఞాపకం చేశాడు ఆ మళ్ళా రోమా అనేది క్రైస్తవ సంఘం అంటే కేథలిక్ సంఘం రోమా అంటే కేథలిక్ సంఘం ఆ సంఘానికి హెచ్చరిస్తాడు వారిని విడిచిపెట్టలేదు నిన్ను విడిచిపెడతాడా అన లేదా పదకొండో అధ్యాయంలో వాళ్ళని విడిచిపెట్టలేదు వారి మధ్యలో పుట్టినవాడు వాళ్ళనే విడిచిపెట్టలేదు నువ్వు బయట నుంచి వచ్చిన నిన్ను విడిచిపెడతాడా నువ్వు అలా అంటూ కట్టబడ్డవాడు నువ్వు కూడా విధానం చెప్పేసి విడిచిపెడతాడా ఎట్టి బస్లో విడిచిపెట్టాడు ఆయన ఎందుకంటే ఆయనకి ఏం స్పెషల్ ప్రేమ లేదు క్రైస్తవుల మీద ఆయన క్రైస్తవలు కావచ్చు శారీరకమైన ఇసులు ఎవడైనా ఒకడే అందరూ బిడలే ఏ లేదు అందరు పాపం చేసిన చెప్పి వాక్యం చెప్తుంది ఆయన అనుగ్రహించు ఆయన అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాం కాబట్టి యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితము ఆ రీతికి కాబట్టి ఆయన వాళ్ళతో వ్యాధ్యమాడబోతుండే ఈ యొక్క ఆరో వర్షం ఆరో అధ్యాయం చెప్తుంది దీన్ని తిరిగి మనం వచ్చే వరం చూసుకుంటాం ఎందుకంటే మన మధ్యలో మనలో ఇప్పుడు మనలో ఉన్నాం మనలో ఎంతమంది అటువంటి తీవ్రమైన ఆసక్తి కలిగిన విశ్వాసంలో ఉన్నాం రోషంగా కలిగి పౌరుషంగా ఆయన కొరకు జీవించగలం అది తీర్మానించుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు మిమ్మల్ని పరిశీలించుకోమన్నాడు అందు మనల్ని మనం హెచ్చరించుకోవాలి రోజు ఇది హెచ్చరిక వాక్యం నేనేదో స్పెషల్ గా మీకు చెప్తున్నాను కాదు మనం అందరం ఉండాలి ఎందుకంటే ఆయన వచ్చే టైంకి ఆయన ప్రేమ కనిపించదు ఆయన ఈ లోకంలో పుట్టే టైంకి కూడా అట్లా కనిపించలేదు కుటుంబాలు రక్షణలో ఉన్నాయి ఆయన పుట్టే టైంకి యుగ సమాప్తిలో కూడా అంతే మనుష కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొన అన్నాడు కాబట్టి అది ఆయన ఎందుకు ప్రశ్నిచ్చిండో ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఆయన వ్యాధ్యం ఆడి ఆడి అలసిపోతున్నాడు ఆయన ప్రకంగీ ఎక్కడన్నా లోకలుడా బయట ఉండ బయట తలుపు కొడుతున్నాడు పాట కూడా వాడతారు ఆంధ్రప్రదేశ్ కీర్తనల నుంచి హృదయం అనే తలుపు నొద్దా యేసు నాదుడు నిల్చుండేనని ఎంతసేపు అయిన నిలబెట్టి అక్కడ ఏడిపిస్తారు అని పాట ఉంది కాబట్టి క్రైస్తవ జీవితం అంతా ఏడ్పించే జీవితం ఆయన అందుకే విసిగిపోయిండు ఈ వాక్యాల ఎందుకు మనకు చూపిస్తుండే క్రైస్తవ జీవితం విసికిపోయిండు మీరు అర్థం కాని విషయం మనకు అందుకే ఇక్కడ ప్రవచనాలకు సంబంధించిన వాక్యాలు ధ్యానిస్తాం ఇక్కడ ఆదరణకరమైన వాక్యాలు మనం ఇక్కడ ధ్యానించాం సారీ ప్రవచనం మనం ఆదరిస్తుంది రీతికి చెప్పాలంటే ఎందుకంటే ప్రవ క్రీస్తుని గుర్చిన సాక్షం ప్రవచన సారమా ప్రధాలు మనం మినిసల ధ్యానించడం మన ప్రభు మనకి అని చూపిస్తుంది ప్రపంచం బలహీనమైన గనహీనమైన ఘటములు పొలరైజ్ అవుతున్నాయి ప్రపంచం అంతటా అది మన కళ్ళారా చూపిస్తుంది దేవుడు మన దేశంలో జరుగుతుంది ప్రపంచంలో జరుగుతుంది కన్వర్షన్ యాంటీ కన్వర్షన్ బిల్ తప్పక వస్తుంది ఎందుకంటే దేవుడు మనం చూపించింది విషయం ఇప్పుడు కాదు ఆరు సంవత్సరాల క్రితం చూపించు ఏ రీతిగా మనల్ని పట్టుకుంటారు ఏ రీతిగా గొప్ప జనం ఏ రీతిగా పట్టబడతారు అది విధానం దేవుని విధానం ఏ రీతిగా వాళ్ళు పట్టబడాలా వాళ్ళకి బుద్ధి చెప్పాలా వాళ్ళందరూ హతసాక్షులై శ్రమల కాలంలో గొరపిల్ల రక్తంలో వాళ్ళ వసాలను అది విధానం వీళ్ళందరూ ఎవరు లెక్కగమించిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ మహాశ్రమల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు గోరపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలను అప్పుడు ఉత్తుకున్నారు అంతకుముందు ఉత్తుకున్నారా ఉత్తుకోలేదు చెప్తే వినలేదు కఠిన హృదయం చేసుకున్నారు వాళ్ళు ఉతుక్కోలేదు వాళ్ళ హృదయాలు వాళ్ళ శరీరాలు వాళ్ళ వస్త్రాలు వాళ్ళ ప్రభుత్వం ధరించుకోలేదు వాళ్ళు ఇంకా శరీరమైన వస్త్రాలే ధరించుకున్నారు ఈ లోకాత్మకమైన వస్త్రాలు ధరించుకున్నారు క్రైస్తవ జీవితం అంతా ఎంటర్టైన్మెంట్ పోయిన వాక్యం పోయిన వారం అదే చూసిన మొత్తం ఎంటర్టైన్మెంట్ లాడ్ ఆఫ్ మ్యూజిక్ లైఫ్ స్టైల్స్ లవ్ ఆఫ్ మనీ ఇవే కనిపిస్తాయి క్రైస్తవ జీవితంలో ఆడంబరంగా జీవించాల మన దేవుడు రాజులకు రాజు మనం కూడా రాజులాగా జీవించాల ఆడంబరమైన జీవితం దాంతో నీకు ప్రైడ్ లస్ట్ ఇవన్నీ వచ్చేస్తాయి పేదవాళ్ల పట్ల నీకు కనికరమే ఉండదు నీలో క్రీస్తు కలిగిన మనసు ఉండేనే ఉండదు అంత చచ్చిపోతుంది అది దుష్ట హృదయం వచ్చేస్తుంది అంటే అవిశ్వాసం వచ్చేస్తుంది కాబట్టి మనలో అట్లు ఉండకుండా మన ప్రభు మనకు సహాయంగా ఉండాలనేసి డానియల్ బ్రదర్ మన మధ్యలో ఉన్నాడు చాలా కాలం తర్వాత నడిపించాలని ప్రార్థన చేస్తాం సేవకం ద్వారా ప్రభు మీరు మాతృటగా మాట్లాడాలి కొందనాలు అన్ని దినాల్లో ప్రభు మాకు ఇటువంటి హెచ్చరికలు కావాలి నిజమే ప్రభుత్వ సంఘాలలో ఇటువంటి వాక్యం లేదు గాని ప్రభా సేవం ద్వారా అంటే ప్రవచన వాక్యముల ద్వారా మీరు బోధించు హెచ్చరించిన దాన్ని బట్టి చెప్పిన వాక్యం ప్రభు మీకు ముద్రవే నిజమే ఆయన క్రైస్తవ జీవితం అంతా కూడా ఆడంబరమైన జీవితముగా ఉంది ఆయన అదే విధముగా నాకు కీస్ చేస్తు మనస్సు మీరు కలిగి ఉండమని చెప్తున్నారు అదే విధముగా నాయన ప్రభా నిజమైన నాలుగు రకాల గుంపుల్లో ప్రభావ ఏ గుంపులో ఉన్నావు పక్షి చేసుకునే కోరుకున్న ఇచ్చి నిజమే ఆయన ప్రభుత్వం చేయాల్సిన పని చాలా ఉంది నాయన ప్రభుత్వ విస్తారం పదివారు పెద్ద మంది అని చెప్పారు నా ప్రభావ ఎలాగ మీరు సేవకుందా మీరు ఇచ్చిన బట్టి మీకు పొందనారు ఇలాగ నాయన ప్రభా ఎంతో మంది నిజమైన వాక్యం తిరిగి నశించుకోవచ్చుండగా అట్లా మీరు మాకు ఇష్టం వాక్యం కొందరూ మీ సేవకు ఇంకా మంచి ఆరోగ్యంతో దీవించుకోవాలని అడుగుతున్నాం అదే విధంగా నాకు ప్రతి బిడ్ని కూడా పేరు పేరు వస్తున్నాడు దీవించి కుటుంబాలను ఆశీర్వదించు సేవకులను ఆశీర్వించి ఎక్కడైతే ఈ యొక్క బిడ్డలు వాడు పడుతున్నారో అక్కడ మీరు బలపరిచి వాడుకున్న నిజమైన దాంట్లో మీ సాక్షులు ప్రతి వారు జీవించి అనేక మీరు తడి తిప్పి కొడుకు దాన్ని మీ నామానికి మీరే మహిమాగర్తం తీసుకుంటారు మీరు రాత్రి ప్రతి పడిన ఆశీర్దించి పంపించినారు వేసు కొంచిన తల్లి